రాజ విద్య రాజగుహ్య యోగం ప్రతిదిన ఒక రెండు నిమిషము ప్రసంగానికి ముందుగా మనం నామస్మరణ చేస్తున్నాము ఇది ఒక చక్కని సంప్రదాయం అని చెప్పి నేను పదే పదే చెప్తున్నాను ఏ కార్యం ప్రారంభించినప్పటికీ సర్వేశ్వరుని యొక్క మనం అభిలషించాలని పూజ చేసే ముందుగా గంట వాయిస్తూ ఒక శ్లోకం చెప్తారండి పురోహితులు జయస్ కుతాం పరా భవరస్థో జర్దన ఎవరి యొక్క హృదయంలో జనార్దనుకి స్థానం ఉంటుందో వారికి లాభం జయం ఇటువంటివన్నీ చేకూరుతాయని చెప్పి ఆ శ్లోకం యొక్క అర్థం మళ్ళీ చెప్తున్నాను లాభస్ జయస్ కుతస్ పరా భవర హృదయస్థో జనార్దన ఇదే భావం సంజయుల వారు గీత చెవ్వర చెప్పారండి భగవద్గీత అంతా పూర్తయిన తర్వాత లాస్ట్ వర్స్ ఎత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర స్త్రీర్విజయో భూతి తెర్మ కనుక ఈ భక్తికి మనం తప్పకుండా మన హృదయంలో స్థానం ఇవ్వాలన్నది జ్ఞానం అనేది అన్నిటికంటే గొప్పది జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది ఖాయం దానికి తిరుగులేదండి జ్ఞానోదేవత కైవల్యం కానీ జ్ఞానం ఎట్లా వస్తుంది చెప్పండి భక్త్యాజ్ఞానం ప్రజాయితే ఈ భక్తిని చక్కగా అభివృద్ధి చేసుకుంటే ఇప్పుడు చూడండి దీపం వెలగాలి దీపం వెలగాలంటే నూనె ఉండాలి కదా చెప్పండి ప్రమిద ప్రమిదలో నూనె ఉండాలి ఆ నూనెలో ఒత్తి పెట్టాలి ఆ ఒత్తి దీ ఒత్తిని వెలిగిస్తారు కదండి ఆ దీపం చక్కగా వెలగాలంటే నూనె ఉండాలా చెప్పండి నూనె అంటే ఏమిటి భక్తి ప్రమిదంటే ఏమిటి వైరాగ్యం ఒత్తి అంటే ఏమిటి ఏకాగ్రత దీపం అంటే ఆత్మవిచారణ చదు ఆత్మ విచారణ దాని చేత దీపం వెలుగుతుంది చూడండి ఆ దీపం వెలగటం ఖాయం ఎందుకంటే అగ్గి పెట్టి ఎప్పుడు మనం దాన్ని వెలిగిస్తామో చక్కగా జ్యోతి వస్తుంది ఆ జ్యోతిని మనం వెలిగించుకుంటాం దానికి ఆధారం ఏమిటి చెప్పండి దీపం చక్కగా వెలగాలంటే ముందు నూనె ఉండాలండి నూనె ఏమిటి భక్తి భక్తి తైలం కనుక లేకపోతే దీపం వెలగదండి ఒకవేళ వెలిగిన తగులుతూ ఉంటుంది లేక ఆరిపోతూ ఉంటుందండి కనుక ఈ భక్తి దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి దీనివల్ల ఏమవుతుంది మీరు అడగచ్చు దీని ఫలితం ఏమిటంటే పాపం నశిస్తుందండి జపతో నాస్తి పాతకం చూచారా అనేక జన్మార్జితమైనటువంటి పాప పంకిల బురద హృదయంలో ఉన్నదండి దాన్ని ఆ కాలుష్య కాలుష్యాన్ని మనం కడిగి వేయాలి దేని చేత భక్తి చేత జపతో నాస్తి పాతకం చూడు పాతకం అంటే పాపం తొలగాలంటే జపం చూడు చక్కగా భగవన్ నామస్మరణ చేయాలి భగవద్గీతలో జపానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో రేపు అధ్యాయంలో తెలుస్తుందండి మీకు చూచారా యజ్ఞంతో సమానం అని చెప్పేశారండి జపాన్నిచ్చు యజ్ఞానాం జపయజ్ఞోస్మి రేపు వస్తుందండి అర్జున ఎన్నో యజ్ఞాలు రాజస్వ యజ్ఞం అశ్వమేధ యజ్ఞం అంగబలంతో కూడిన యజ్ఞం అర్థ కూడిన యజ్ఞాలు చాలా ఉన్నాయండి ఇంత ఖర్చు పెట్టేవి చేసినప్పటికీ ఫలితం వాటికంటే దీనికి ఎక్కువగా ఉంది దేనికి ఈ జపాన్కి యజ్ఞానాం జపయజ్ఞోస్మి చీపెస్ట్ అండ్ బెస్ట్ చూ చీపెస్ట్ అండ్ బెస్ట్ చవక ఏం ఖర్చు లేదు ఒక జపమాలు తీసుకుని చక్కగా జపం చేసుకుంటే దాంట్లో ఏం ఖర్చు ఉందని చెప్పండి కనుక ఈ అన్ని యజ్ఞాల కంటే గొప్ప స్థానం కృష్ణ పరమాత్మ ఇచ్చాడా చెప్పండి కనుక ఇటువంటిది ఎందుకు మనం అనుసరించకూడదు పాపాన్ని ఎందుకు ధ్వంసం చేయకూడదు ఎప్పుడు పాపం తొలగిపోయిందో హృదయ శుద్ధి ఎప్పుడు కలిగిందో అప్పుడు ఆత్మజ్ఞానం నేను వారి హృదయంలో వెలిగిస్తానని చెప్పి గీతలో చెప్పారా లేదా కృష్ణ పరమాత్మ ఆ శ్లోకం మళ్ళీ చెప్తున్నాను తేషాం సతతయుక్తానా భజతాం ప్రీతిపూర్వకం రేపు వస్తుంది పదవ అధ్యాయం పదవ శ్లోకం సతతయుక్తాం భీతిపూర్వకం దామే తప్పకుండా ఇస్తాను చూ సంస్కృతంలో దామి అంటే ఐ షాల్ గివ్ ఐ విల్ గివ్ మీకు తప్పకుండా ఇస్తాను ఎప్పుడు మీరు హృదయపూర్వకంగా ధ్యానము చింతన ఆరాధన జపం ఇవన్నీ చేస్తూ ఉంటాయి చదువు తేషాం సతతయుక్తం భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం తమ్ బుద్ధియోగం ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆత్మానాత్మ విచారణ శక్తిని నేను మీకు అనుగ్రహిస్తాను ఏ నమాపయాితే దాని ద్వారా నన్ను పొందగలరు కనుక ఈ భక్తి దానికి మహా గొప్ప ప్రాముఖ్యత ఉన్నదన్నది దీన్ని తెలుసుకుంటే ఎవరు దీన్ని చిన్న చూపు చూడరన్నది నేను చెప్పలేదు శంకర భగవత్పాదులటువంటి వారు భజ గోవిందం అద్వైత భేరీ మోగించిన వారు భజ గోవిందం భజ గోవిందం అని చక్కగా ఆడారని సార్ ఎటువంటి మాకు శుకులు వారు చూడండి భాగవతం చూడండి గొప్ప వేదాంతండి ఎవరు శుకులు వారు పుట్టుకతోనే బ్రహ్మనిష్ఠతో పుట్టారు వారు ఎవరు సుఖమహర్షి అయినప్పటికీ ఈ భక్తిని దిగి భాగవతాన్ని బోధించారు కొందరు అడిగారండి ఏమండి శుకులు మీరు అఖండమైన జ్ఞాననిష్ఠులు ఉన్నవారు భాగవతం ఎందుకు చెప్పారండి ఈ భక్తి భావం అంటే నేను నాకు సహజంగా అటువంటి భావమే ఉన్నది నేను దాన్ని వదల్లేను అని చెప్పి అనేసారండి ఎవరు శుకులవారు ఆ భక్తిని నేను వదల్లేనని చెప్పి అనేసినారు కనుక మహాత్ముని యొక్క చరిత్రను చూస్తే ఈ భక్తికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారండి ఇది ఒక చిన్న సంఘటన చెప్పి నేను ఇప్పుడు గీతలో ప్రవేశిస్తున్నాను తొమ్మిదవ అధ్యాయం కొంతకాలం కిందటండి పండిత సభ జరిగిందండి పండితులంతా ఒక సభ చేసుకున్నారు సామాన్యులు కాదండి పండితులు చదువుకున్న వారు అందరూ పండితులు ఒక సభ చేసుకున్నారు ఆ సభలో అనేక ప్రశ్నలు వచ్చినాయండి సమస్యలు అనేక ప్రశ్నలు ఇవన్నీ వచ్చినాయి ఒక ప్రశ్న జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది ఇప్పుడు కారణం ఏమిటి అని చెప్పి ఒక ప్రశ్న వచ్చిందండి ఆ పండితుల యొక్క సమస్యల్లో మధ్యలో వచ్చింది ఏమిటి చెప్పండి జనాభా ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతున్నదండి గవర్నమెంట్ వారు ఎంత ప్రయత్నం చేసినా అది అధికం అవుతూనే ఉన్నదండి జనాభా దీనికి కారణం ఏమిటని చెప్పి ప్రశ్న వచ్చిందండి పండితుల సభలో దానికి ఒక్కొక్కరు లేచి ఒక్కొక్కరు సమాధానం చెప్తున్నారని ఒక ఆయన లేచాడు జనాభా ఎందుకు పెరుగుతుందంటే జనులకు వారి మనస్సు మీద ఇంద్రియముల మీద కంట్రోల్ తప్పిపోయింది ఇష్టం వచ్చినట్టు జలరైపోతున్నారు ఏ అందువల్ల ఈ జనాభా పెరైపోతున్నదని చెప్పి ఒకరు చెప్పారండి ఇంకొకరు ఇంకో కారణం చెప్పారు ఇంకొకరు ఇంకో కారణం కానీ ఏకగ్రీవమైన తీర్మానం జరగలేదండి అందరూ ఒకే అభిప్రాయంలో రాలేదు అప్పుడు ఒక పండితుడు లేచాడండి నాయలారా మహాత్ములారా మీరందరూ కొంచెం మౌనంగా ఉండండి నా అభిప్రాయం తెలుసుకోండి జనాభా ఎందుకైందో నేను ప్రామాణికంగా చెప్తున్నాను అథారిటేటివ్గా చెప్తున్నాను అని శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పాడండి ధ్యాయం త్రేతరే అర్చయం యదాప్నోతి తదాప్నోతి కలౌకేశవ కీర్తనా శాస్త్ర ప్రమాణం చెప్పి దీని అర్థం చెప్తున్నాడు నాయన ఓ పండితులారా వినండి శాస్త్రంలో మనకు చక్కని ప్రమాణం ఉన్నది ఈ శ్లోకం దాని అర్థం ధ్యాయం కృతే అంటే కృతయుగం కృతయుగంలో వారు ఎప్పుడైనా మోక్షం పొందాలని ధ్యానం చేయాలి వాళ్ళు ఆ యుగ ధర్మం ఆ యుగ ధర్మం మరి ధ్యానం చేస్తే మోక్షం పొందుతారు ఎవరు కృతయుగంలోనట్టుంటేవారు ఆ యుగానికి ధర్మం పెద్దలు చెప్పారు శాస్త్రంలో ఏమిటి చెప్పండి ధ్యానం ధ్యాయం కృతే యజన్యజ్ఞై త్రేతాయం త్రేతాయుగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మోక్షం పొందాలంటే యజ్ఞములు చేయాలి యజ్ఞములు యాగములు చేస్తే వారు మోక్షం పొందాలని శాస్త్ర ప్రమాణం ఒకటి ఉన్నదండి యజన్యజ్ఞై త్రేతాయం ద్వాపరే అర్చయన్ ద్వాపర యుగంలో ఎవరైనా మోక్షం పొందాలంటే అర్చన దేవుని పూజ అర్చన ఇవన్నీ చేయాలి అదే ఏ మోక్షం ఈ మూడు యుగాల వారికి ఈ ధర్మముల వల్ల లభిస్తున్నదో ఆ మోక్షం కలికాలంలో నామస్మరణ చేత లభిస్తున్నది యథా ఆప్నవతి తదా ఆప్నవతి ఈ కలికాలలో సులభమైనటువంటి నామస్మరణ చేత ఆ మోక్షంలో వాళ్ళకి లభిస్తున్నది అని ఈ ప్రమాణం ఉంటే ఈ ప్రమాణాన్ని కృతయుగుల్లో వాళ్ళు చదువుకున్నారటండి అదేవిధంగా త్రేతాయుగుల్లో వాళ్ళు చదువుకున్నారట ద్వాపరయుగంలో వాళ్ళు చదువుకుని బ్రహ్మదేవుడికి అప్లికేషన్ పెట్టారటండి బ్రహ్మదేవుడు అయ్యో ఈ కృతజ్ఞంలో మమ్మల్ని ఎందుకు పుట్టించారండి మహానుభావ ఈ ధ్యానాలు ఇవన్నీ ఎక్కడ చేస్తాం అని వీళ్ళు కృతజ్ఞ ద్వాపర త్రేతాయుగులు వాళ్ళు ఈ యజ్ఞములు ఇవన్నీ మేము ఎక్కడ చేస్తామండి చాలా కష్టం అని చెప్పి వాళ్ళు ఈ త్రేతాయుగం ద్వాపర యుగంలో వాళ్ళు ఈ అర్చనలు పూజలు మేము ఎక్కడ చేస్తాం కాబట్టి సులభంగా ధరించడానికి అవకాశం ఉన్నటువంటి కలికాలంలో నామస్మరణ చేస్తేనే ముక్తి వస్తుందని చెప్పారు కదా మమ్మల్ని అందరినీ కలికాలంలో పుట్టించండి మహానుభావ సులభమైనటువంటి నామస్మరణ చేసుకుని తరిస్తామని చెప్పి అందరూ ఈ మూడు యుగాల వాళ్ళు బ్రహ్మదేవుడికి అప్లికేషన్ వేసుకుంటే బ్రహ్మదేవుడు తథాస్తు అంటే వాళ్ళందరూ ఇప్పుడు ఈ కలియుగంలో గబగబ గబ గబ పుట్టేస్తున్నారటండి వాళ్ళు అని ఆ పండితుడు చెప్పారండి జనాభా పెరగటానికి కారణం ఏమిటంటే ఇది అని చెప్పాడు ఇప్పుడు మీ ఇంట్లో ఎవడైనా కొత్తగా పుడితే వాడు కృతయ్యంలో వాడండి జాగ్రత్త ఇప్పుడు వాడు కాదండి కనుక ఎంత సులభమైనటువంటి ఉపాయం ఉంది కలౌ కేశవ కీర్తన చక్కగా జపాలు చేసుకుని ఓం నమ ఓం నమో నారాయణ అని జపం చేస్తేనే పెద్దలు చెప్తుంటే ఎందుకు చేయకూడదు చెప్పండి ఇప్పుడు మనం అందరం కలికాలంలోనే ఉన్నాం కదా ఎందుకు ఈ సులభమైనటువంటి నామస్మరణ చేయకూడదు ఆ కృతయంలో వాళ్ళంతా ఇక్కడ వచ్చి పుడుతుంటే ఏమన్నా పుట్టినటువంటి వాళ్ళు ఎందుకు దీన్ని అనుసరించకూడదు చెప్పండి కనుక సులభమైనటువంటి ఉపాయాన్ని ఎవరు వదలవద్దో దీన్ని కనుక అనుసరించుకుంటే మన హృదయం నిర్మలమవుతుంది పాపం దూరీకరింపబడుతుంది భగవంతుని యొక్క కృపాకటాక్షానికి అనుగ్రహానికి మనం పాత్రులు వెంటనే జ్ఞానం ఉదయిస్తుంది జ్ఞానం చేత మోక్షం లభిస్తుంది కనుక ఈ భక్తి షట్కంలో ఉన్నాం కాబట్టి రెండు వాక్యములు ఈ భక్తిని గుర్చి నేను చెప్పినాను ఇప్పుడు అధ్యాయంలో ప్రవేశిస్తాం రాజ విద్య యోగం ఈ శీర్షికను ఒక్క మనం విచారణ చేస్తాం రాజ విద్య దాని అర్థం ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయి రాజ రాజ అంటే శ్రేష్ఠం చూ గొప్పది రాజా అనే పదానికి రాజు అంటే సింహాసనం మీద కూర్చుని అర్థం కాదండి ఇక్కడ ఇప్పుడు మృగరాజు చూ మృగరాజు అంటే ఏమిటి అర్థం మృగములన్నిట్లో రాజు అంటే గొప్పది ఎవరు చెప్పండి సింహం సింహానికి మృగరాజు అనే పేరుంది ఆ రాజా అనే పదం ఎందుకు వచ్చిందంటే గొప్పది కాబట్టి సాహసం ధైర్యం ఉన్నది కాబట్టి దానికి జంతువులన్నింటిలో రాజ రాజత్వం దానికి ఆపాదించినారు సరే అంతేగాని సింహాసనం మీద కూర్చున్నది కాదండి అది రాజా అంటే అదేవిధంగా విద్యలన్నింటిలో గొప్పది ఏది అధ్యాత్మ విద్య కనుక శ్రీకృష్ణ పరమాత్మ దానికి రాజా అనేటువంటి విశేషణను పెట్టారంటే రాజ విద్య విద్యలన్నింటిలో రాజు అండి కారణం ధరింపజేస్తుందండి ఇప్పుడు ఏదైనా ఇతర విద్యల వల్ల లాభం ఏమిటంటే ఈ జీవితంలో ఏదో ఉపకారం జరుగుతుంది డబ్బు సంపాదించుకోవచ్చు కీర్తి సంపాదించుకోవచ్చు ఇంకా సాహిత్య ప్రావీణ్యం సంపాదించవచ్చును కానీ ధరించేటువంటి శక్తి దాంట్లో లేదు ఈ సంసార సముద్రాన్ని దాటించేటువంటి శక్తి వాటికి లేదండి దేనికి ఉన్నది విద్య చూడండి అమృత విద్య అమర విద్య బ్రహ్మ విద్య అధ్యాత్మ విద్య స్పిరిచువల్ నాలెడ్జ్ డివైన్ నాలెడ్జ్ దీనికి మాత్రమే శక్తి ఉన్నదండి అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ దీనికి రాజ అనేటువంటి విశేషణం పెట్టారు ఇది ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయి కానీ చావులు తప్పించలేవు ఇది ఒక్కటి అమర విద్య అమృతత్వాన్ని మానవుడికి కలుగు చేసి ఈ జనన సంసార దుఃఖాన్ని అంతం చేయటానికి దీంతో చక్కని శక్తి ఉన్నదండ అందుచేత రాజ రాజగుహ్య గుహ్య అంటే సీక్రెట్ రహస్యం ప్రపంచంలో అనేక రహస్యాలు ఉన్నాయి ఇది అన్నిటికంటే గొప్ప రహస్యం అర్జున అనే ఈ ఆధ్యాత్మిక విద్యను ఉపదేశం చేస్తున్నారండి రాజవిద్య రాజగుహ్య యోగం మొట్టమొదట్లో శ్రీకృష్ణ పరమాత్మకు అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తున్నారు ఇదం తొతే అనసూయవే అసూయ లేనిటువంటి మీకు నేను బోధ చేస్తున్నా ఈ జ్ఞానం ఇదంతా మీకు చెప్తున్నాను కారణం ఏంటంటే యు ఆర్ క్వాలిఫైడ్ అది మీకు అర్హత ఉన్నది ఏమిటి అర్హత దుర్గుణాలు అనఘ అని ఎవరు సంబోధించారు అనఘ అఘం అఘం అంటే పాపం నీకు లేదు ఇక శిష్యునికైనా క్వాలిఫికేషన్ లేకపోతే గురువులు సామాన్యంగా చెప్పారండి క్వాలిఫికేషన్ ఏమిటని అర్హత ఏమిటని మీరు అడగచ్చు ఏమిటి చూసినా శ్రద్ధ భక్తి విశ్వాసము ఏ గురువు మీద నమ్మకం ఇవన్నీ లేకపోతేనండి గురువు శిష్యునికి చెప్పడండి ఎందుకంటే కంఠశ్రోష మనకి ఫెయిత్ లేకపోతే ఏమిటండి ఈ కష్టపడి చెప్పినా కూడా ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి అది ఒక హై ఏం జరిగిందో తెలుసు ఈ తొమ్మిదో క్లాసులోనండి మాస్టర్ గారు పిల్లలకి వ్యాకరణం చెప్తున్నాడు అండి తెలుగు మాస్టర్ గారు తొమ్మిదవ తరగతి అండి పెద్ద తరగతి వ్యాకరణం చెప్తుంటే దాంట్లో కాలములు వచ్చిందండి భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం మూడు వచ్చింది ప్యాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ దానికి చక్కగా ఉపమానముల ద్వారా మాస్టర్ గారు చెప్తున్నారు ఎవరికి పిల్లలకి అంత బోధ పూర్తి అయిన తర్వాత పిల్లలారా చెప్పింది బాగా అర్థమైందా బ్రహ్మాండంగా అర్థమైందన్న చెబుతారా మీరు అన్నారు బాగా చెప్తాం మాస్టర్ గారు నేను పోగుతున్నాను ఏ కాలం అన్నాడు మీరు పోయే కాలం అన్నాడు ఒళ్ళే చూడండి వాడికి చూడండి మాస్టర్ గారు అంటే భక్తిగా పాడేవాడికి అనవసరంగా వేళాకోళలు చేశాడు ఈ విధంగా టీచర్ మీద విశ్వాసం లేకపోతే పిల్లలకి ఏమొస్తుందండి విద్య చెప్పండి కనుక నేను పెద్దలు చెప్పినారు గురుభక్తి దైవభక్తి ఏం తప్పకుండా ఉండి తీరాలి అని చెప్పి పెద్దలు చెప్పడానికి కారణంది అటువంటిది లేకపోతే ఈ ఆత్మవిద్య అనేది క్వాలిఫికేషన్ లేకపోతే అర్హత లేకపోతే ఒకవేళ గురువు గారు చెప్పినా కూడా కంఠశ్రోష అది ఉపయోగం ఉండదన్నది ఇప్పుడు అర్జునుడు అటువంటి వారు కాదు ఎంత క్వాలిఫికేషన్ మొదటి కూడా వైరాగ్యం మొట్టమొదటి అధ్యాయంలోనే వారు నోరు తెరవంగానే ఎటువంటి విషయాలు చెప్పారు చెప్పండి ఓ కృష్ణ నాకు రాజ్యం వద్దు నాకు భోగాలు వద్దు ఈ సంపదలు వద్దని చెప్పి అన్ని తృణీకరించినారు ఎవరు తృణీకరిస్తారు చెప్పండి యుద్ధంలోకలు వారు వచ్చింది దేనికి జయం జయం కోసం కదా తీర వచ్చిన తర్వాత ఐ డోంట్ కేర్ ఫర్ సక్సెస్ నాకు విజయం వద్దు అంటారు చూడండి నాకు ఆంక్ష విజయం అంటాడు ఐ డోంట్ కేర్ ఫర్ సక్సెస్ అంటాడు సక్సెస్ కోసం వచ్చినారండి విజయం కోసం వచ్చినారు కానీ నాకు ఈ రాజ్యం ఈ భోగాలు ఈ విజయం ఈ సంపదలు ఇవి ఇవన్నీ నాకు వద్దని ఇదండి క్వాలిఫికేషన్ సో దీని పేరు వైరాగ్యం ఇది న కాంక్షే విజయం కృష్ణాన రాజ్యం సుఖాని చో రాజ్యైన గోవిందకిం భోగైర్జీవితేన ఈ అర్జునుకి క్వాలిఫికేషన్స్ అర్హతలు చక్కగా ఉన్నాయండి అందుచేత గురువు అర్హతలు ఉన్నాయి శిష్యునికి అర్హతలు ఉన్నాయి గురువుగారి అర్హత ఏమిటి అనుభూతి చక్కగా ఎక్స్పీరియన్స్డ్ టీచర్ నామిడి పుట్ అంటే నామినిషన్ సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు వారికి తెలియని ఒకటి లేదండి అన్ని వారికి తెలుసు అండి అటువంటి గురువు ఏర్పడటం ఇక్కడ క్వాలిఫైడ్ డిసైపుల్ అర్హత కలిగినటువంటి శిష్యుడు ఏర్పడటం ఇది నిజంగా మన అదృష్టం అండి వారిద్దరి యొక్క కాంబినేషన్ వల్ల మన పంట పండింది చక్కని భగవద్గీత అమృతం మనం తాగటానికి అవకాశం దొరికిందండి ఇప్పుడు అర్జును యొక్క విశేషణం చూడండి ఇదం తుతేవక్ష్యామి అనసూయే ఎన్నో దుర్గుణాలు ఉంటే అసూయ మాత్రం లేపాడు దేనికండి చెప్పండి కృష్ణవారు ఎన్నో దుర్గుణాలు మానవుల్లో ఉంటాయండి కానీ ఈ అసూయ అనేది అన్నిటికంటే పాడుగుణ వంది దరిద్రపు గుణం అంటే లీడర్ ఆఫ్ ది ఎక్స్ పార్టీ అనేక దుర్గుణాలు ఉంటాయండి ఈ మాయ సంబంధమైన గుణాలు అన్నిట్లో అసూయ పరమ దుర్గుణం వండేది ఎందుకంటే ఇప్పుడు చూడండి దుర్యోధనుడు ఎన్ని శక్తులు ఉన్నాయి తెలుసు వారిలో బలం ఉందండి గొప్ప బలం భీముని చూడండి భీముడితో కూడా గదాయుద్ధం చేసేటువంటి బలం ఉందండి వారికి ఇంకా అనేకమైన రాజకీయ ఎత్తులు ఉన్నాయండి ఎత్తుగడలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయండి కానీ అసూయ అది వచ్చి నాశనం చేసిందండి ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి ఈ అసూయ కనుక ఒకటువంటి సర్వనాశనం అయిపోతాయి సుగుణములు అన్నీ ఒక ఊళ్ళో ఒక వార్త కూడా ఏం చేశాడో తెలుసండి ఇటువంటి ఉపన్యాసాల్లో అన్నదానం మహాపుణ్యం అని విన్నాడు వినే బీదలందరికీ అన్నదానం చేయాలని సంకల్పించుకొని వీళ్ళంతా నారాయణేశ్వరూపులని గుమాస్తాను పిలిచి గుమాస్తా మనం తింటున్న భోజనం కంటే ఇంకా సుపీరియర్ ఇంకా మంచి మంచి వస్తువులు తెచ్చి బీద వాళ్ళకి పెట్టండి అన్నదానం చేయండి ఎంత ఖర్చైనా నేను ఇస్తానని మంచి బియ్యం మంచి చింతపండు మంచి కూరలు మంచి వంటవాడు ఇవన్నీ పిలిపించారండి చక్కగా అన్నదానం చేయడానికి సిద్ధపడ్డారు భోజనం అంతా రెడీగా ఉన్నది బీదలంతా వరుసగా కూర్చున్నారు అన్నం వడ్డించారు పులుసు వడ్డించారు ఒక్క ముద్ద పాపం ఈ బీద వాళ్ళండి ఆకలితో అలమటిస్తూ ఒక ముద్ద పులుసులో కలుపుకుని నోట్లో పెట్టుకున్నారు అందరు వాంతి వాంతి చేసుకుంటున్నారు ఈవిడ అర్థం కాలేదు పాపం ఈ వర్త అన్ని మంచి వస్తువులు ఇచ్చాడు కానీ వాంతి చేసుకుంటున్నారు వెంటనే విచారణ పెట్టాడండి ఈ వర్త కూడా లోపం ఉందా లేదు ఆయన ఎక్స్పర్ట్ అండి వంటవాడు కొన్ని బియ్యంలో లోపం ఉందా లేదు అన్ని మంచి బియ్యం మరి చింతపండు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక్క పొరపాటు ఏమంటే తెలుసు ఈ పులుసు వండిన పాత్రకి కళాయి లేదండి కళాయి లేదంటే అందువల్ల పులుసు ఖరాబ్ అయిపోయిందండి చూచారా అన్ని వస్తువులు బాగుండి పాత్ర కనుక శుద్ధంగా లేకపోతే ఏం లాభం చెప్పండి ఆ విధంగా అన్ని నాశనమైపోయింది మంచి వస్తువు అదేవిధంగా ఒక ఆయనకు అన్ని సుగుణాలు ఉన్నాయనుకోండి ఇప్పుడు దుర్యోధనుడు చాలా ఉన్నాయి మంచి గుణాలు కానీ ఈ అసూయ అనేటువంటి అన్ని నాశనం కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునే మీకు నేను బోధిస్తున్నాను కారణం మీకు అసూయ లేదు ఇదంతతే ప్రవక్ష్యామి అనసూయవే అనసూయ అసూయ లేనటువంటి హృదయం పవిత్రమైనటువంటి హృదయం అసూయ అంటే ఏమైనా మీరు అడగవచ్చును ఏమిటి అసూయ అంటే ఏమిటని ఏమి లేదండి ఒకడు బాగుపడుతుంటే వీడి కడుపులో తిప్పుతుందండి అంతే ఇంకేమీ లేదు ఎవరైనా బాగుపడుతుంటే చస్తుంటాడు వీడు వాడు చెడుతుంటే వీడు ఆనందపడతాడు పాండవులు వృద్ధిగా వస్తుంటే దుర్యోధనుకేమని చెప్పండిది ఆనందపడ సహోదరుడు కదా అన్న అన్నదమ్ములు కదా వాడు సోదరులు వృద్ధిగా వస్తుంటే ఈయనకి ఏమి చెప్పండిది దుర్యోధునికి పాడుగుణ ఉందండి పాండవులు అభివృద్ధి పొందు ఆనందపడుతుంటే ఈయనకి ఏమి సైన్స్ లేదండి భోజనం సైన్స్ లేదండి అందువల్ల ఈ అసూయైన దుర్గుణం వల్లే అసలు మహాభారత యుద్ధం రావటానికి కూడా కారణం అదేనండి సరే చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది దుర్గుణం యొక్క స్వభావం వినండి ఒక ఊళ్ళో రండి ఇద్దరు ఉన్నారండి ఇద్దరు ఒకరి మీద ఒకరికి పరమ అసూయండి పరమ వాడి మీద వేడు వీడి మీద వాడు కారాలు మిరియాలు నూరుకుంటూ ఉంటారండి ఎప్పుడు ఇదే పని అండి వాడిని వేడి తిట్టడం వాడు వేడి ఇదే అసూయ వాడు బాగుపడితే వీడి చస్తుంటాడు వీడు బాగుపడితే వాడు ఏడుస్తుంటాడు ఇదండి ఒకనాడు ఏమైనా తెలుసు వీడు ఇద్దరు కదండి అసూయాపనులు వీడు తూర్పు దిక్కుకు వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు మొదలు పెట్టాడండి ఎవరు వీడు బ్రహ్మదేవుడిని కూర్చొని తపస్సు మొదలు పెట్టాడు ఆ విషయం వీడు తెలుసుకున్నాడు ఏ నేనేమన్నా తక్కువ తిన్నానని వీడు ఇటు పడమటి వైపుకి వెళ్ళి వాడు ఒక చెట్టు కూర్చొని తపస్సు మొదలు పెట్టాడండి ఇద్దరు తపస్సు చేస్తున్నారు బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చాడండి వచ్చి ఏమయ్యా నీ తపస్సుకు మెచ్చాను వరం కోరుకుంటావా తప్పకుండా కోరుకుంటాను కానీ ముందు వాడి దగ్గర ఇప్పుడు ఇంకొడు ఉన్నాడు అక్కడ వాడి దగ్గరికి పోయి అడుగు ఏ వాడు ఏం కోరుతాడు నిన్ను నాకు రెట్టింపి అంతే ఇంకేం వద్దు వాడు నూరు రూపాయలు కొరితే నాకు రెండు వందలు అయ్యి వాడు వెయ్యి రూపాయలు కొరితే రెండు వాడు ఒక ఇల్లు కోరితే నాకు రెండు ఇళ్ళి అంతా డబుల్ డబుల్గా ఇంక నేను ప్రత్యేకంగా వరం కోరను ముందు వాడి దగ్గరికి పో వాడు ఎడో ఏమి అడుగుతాడు డబుల్గా నాకు ఇచ్చేయమన్నాడు సరే బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చాడు ఏమో నీ తపస్సుక మెచ్చాను వరం కోరుకోవాను సరే కానీ అక్కడికి పోయినావా అని అడిగాడండి వెళ్ళినాను ఏమడిగాడు అని ఏమి లేదండి మీరు ఏమి కోరతారో దానికి రెట్టింపెమ్మన్నాడు అని నాకు ఒక కన్ను పోగొట్టవయ్యా అన్నాడు వాడికి రెండు కళ్ళు పోయినాయి ఇదండి అసూయ వాడిని ఏడిపించడానికి అనవసరంగా వీడు కన్ను పోగొట్టుకున్నాడు ఇదండి అసూయ దరిద్రం నా ఈ విధంగా ఒకరి మీద ఒకరు ఈ విధంగా అసూయ కలిగి ఉంటే వస్తారు చెప్పండి భగవద్గీతలో ప్రతిరోజు నేను దీని గురించి చెప్తున్నాను ఈ మాల చెడు అన్ని పుష్పములు ఆధారపరుచుకుని లోపల దార ఉన్నదండి సరే దారం విషయం మర్చిపోతున్నారండి కనిపించేటువంటి పుష్పాలను గురించి ఆలోచిస్తున్నారు కానీ అండర్లైన్ గా ఉండేటువంటి దారాన్ని గురించి జన్లు మర్చిపోతున్నారండి ఏమిటి దారం బ్రహ్మసూత్రం సుజ అన్ని ప్రాణికోట్లో కూడా ఒకే సూత్రం వ్యాపించున్నదండి అన్ని బల్బుల్లో కూడా ఒకే కరెంటు వ్యాపించున్నది ఆ కరెంటు విషయం కొంచెం ఆలోచించండి దారం విషయం ఆలోచించండి అప్పుడు ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కరుణ ఎందుకు అన్నిట్లో ఒకే వస్తువు నా హృదయంలో ఏ ఆత్మ వెలుగుతున్నదో ఏ ప్రత్యేక అక్కడ కూడా అదే వెలుగుతుంది వారిని కనుక మనం బాధిస్తే మన మనం బా బాధించుకున్నట్టు సత్యం ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే జనుల్లో ప్రేమ దయ పరోపకారం తాండవిస్తున్నదండి అది తెలియకపోతే హీఈస్ డిఫరెంట్ యువ గోడ నేను చెప్పలేదండి ట్యాగో ఇటువంటి వాక్యం చెప్పినాడు చూడండి చూడండి నేర డొమెస్టిక్ వాల్స్ చిన్న చిన్న చిన్న చిన్న గోడలు కట్టుకుని అవస్థపడుతున్నారు జన్లు ఆ భగవంతుని దగ్గర గోడలు లేవు అని ఇస్తున్నాడు చూడండి డిఫరెన్స్ అనేది లేదండి అంత సర్వం కల్వితం బ్రహ్మ మరి అటువంటిప్పుడు ఎంత ప్రేమ కలుగుతుంది చూడండి నాట్ ఐ బట్ దౌ అంటాడు వాడు నేను తక్కువ తింటానో ఒక ముద్ద వాడిగా పెడతాను చూచారా ఇటువంటి మెంటాలిటీ కనుకొస్తే ఎంత అభివృద్ధి పొందుతుందండి దేశం రామరాజ్యం చూచారా రామరాజ్యం వెలసిల్లుతుందండి అటువంటి టైంలో దీనికి అంతటికి కారణం ఏమిటంటే జ్ఞానం అనేది అన్నిటికంటే కారణం చూచారా ఆత్మజ్ఞానం కనుకుంటే బ్రహ్మాండవంతైన ఒకే స్వరూపముని వాడికి అనుభవానికి వస్తే ఇదంతా విశ్వరూపముని ఎప్పుడు వాడు తెలుసుకుంటాడో పరప్రాణికి వాడు ఎప్పుడు బాధ చేయడండి ఏ చేయొచ్చే ఈ చేయని కొడుతుందండి మనకి కాలుకి ముళ్ళు గుచ్చుకుందనుకోండి వెంటనే కన్ను వచ్చే సహాయానికి వస్తున్నది చూచ్చి ఆ ముళ్ళును తీసివేస్తున్నది చూడండి ఎంత ఐకమత్యం ఉన్నదో శరీరంలో చూడండి యూనిటీ ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ వేరుగానే ఉన్నాయి అయినప్పటికీ కూడా హౌ మచ్ యూనిటీ ఇస్ దేర్ చూ హ్యూమన్ బాడీలో ఎంత యూనిటీ ఏకత్వం చూడు అదేవిధంగా విశ్వం అంతైనా కూడా వన్ ఎంటిటీ ఒకే స్వరూపం రేపు పదకొండో అధ్యాయంలో మనం వినబోతాం చూడబోతాం చూ విశ్వరూపం బ్రహ్మాండమంతైను అనేక బాహూదర వక్తృత్రం పశ్యామి ంత రూపం నాంతంధ్యం పునస్తవాదిం పశ్మిశ్వర విశ్వ కనుక ఈరోజు మొదట్లోనే అర్జును యొక్క అర్హతను గుర్తి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఇదం ప్రవక్ష్యామిత మోక్షసే అశుభా ఓ ఈ జ్ఞానము విజ్ఞానము రెండింటిని కూర్చొని నేను చెప్తున్నాను ఏమిటి చెప్పండి థియరెటికల్ అంటే వాచా జ్ఞానం అనుభూతికి సంబంధించిన జ్ఞానం ఈ రెండు కూడా నేను చెప్తున్నాను రెండు అవసరం అండి సరే థియరటికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ బౌత్ ఆర్ ఎసెన్షియల్ ఈ సాధన చేసేటువంటి వాడికి రెండు అవసరం గురువు ముందు థియరీ చెప్తారండి నేను అహింస పరమో ధర్మ అంటాడు చెప్పటం ఇంకో నిమిషంలో చెప్పేస్తాడు కానీ ఆచరించటం చూడండి ఆ మనస్సును లొంగ తీసుకోవాలంటే ఎంత టైం పడుతుంది అయినప్పటికీ డోంట్ వరీ ఎవరు కూడా కొ అధైర్యపడవలసినటువంటి పని లేదు ఏ ధైర్యం ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఫియర్లెస్నెస్ అది చాలా ముఖ్యం బీ ఫియర్లెస్ ఇది మా సిద్ధాంతం అదేనండి నిర్భయంగా ఉండాలండి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నోరు తెరవంగానే ఇదే బోధించినా అండి క్లైవ్యం మాస్ ఉపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తు మొట్టమొదటి బోధి ఇదేనండి కర్మ చెప్పలేదు భక్తి చెప్పలేదు జ్ఞానం చెప్పలేదు మొదట్లో చెప్పింది నిర్భయత్వం ధైర్యం సాహసం ఉత్సాహం శాస్త్రంలో ఒక ప్రశ్న వచ్చిందండి భగవంతుడు ఎక్కడుంటాడు అనే ప్రశ్న ఆరు వస్తువులు చెప్పారండి ఈ ఆరు వస్తువులు ఎక్కడుంటాయో అక్కడ దేవుడు ఉంటాడు చూడటో లెక్క పెట్టుకోండి ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడేతే ఎత్రి తత్ర దేవోపి తిష్టది తత్ర చూడు ఎత్ర అంటే ఎక్కడ ఇవన్నీ ఉంటాయో అక్కడ దేవుడు ఉంటాడు అండి ఏడు చెప్పండి ఉత్సాహం చూడు ఉల్లాసం ఉత్సాహం ఏ కొందరు చూడండి పొద్దున్నే లేవంగానే ఏడుస్తూ ఉంటారండి మొహం ఎట్లా ఉంటుందంటే కాలిపోయిన వంకాయ ఉంటుంది ఏడుస్తూ ఉంటారండి లేక ఆమదం తాగుతారు చూడండి ఆమదం తాగిన వాళ్ళ ముఖం చూడండి ఎట్లా ఉంటుంది ఎందుకంటే బేబీ కడుపులో తిప్పుతూ ఉంటుంది వాడి ముఖం చూస్తే ఆ విధంగా ఉంటారండి పొద్దున వాళ్ళని చూస్తే ఎప్పుడు ఎదుటివాడికి కూడా ఏడిపోస్తుంది అండి వాడిని చూస్తే అట్లా ఉండకూడదండి ఉత్సాహం ఆత్మజ్ఞానం యొక్క గుర్తు అదేనండి వాడు ఎప్పుడు దిగులుగా ఉండేట్లు దిగులు ఉండడానికి అవకాశం ఏమిటండి వాడిలో అనంతమైనటువంటి ఆత్మానందం ఉంటే దాని గురించినటువంటి పరిచయం వాడికి కలిగితే ఇంకా దుఃఖం ఉంటుందో చెప్పండి వారికి లవలేషం కూడా ఆయనకు ఉండదండది ఎస్మిన్స్తితో నదున గురునాపి విచాల్యతే ఆర అధ్యాయం వచ్చినే ఆ ఆత్మస్థితిలో గనక ఉన్న వాళ్ళకి ఎవరైనా గనక ఉంటే భయంకరమైన దుఃఖం వచ్చి మీద పడ్డా కూడా చెల్లింపడు ఎస్థితో గురునా పిల్యతే కనుక దాన్ని ఎందుకు మనం ప్రయత్నం చేయకూడదు చెప్పండి దాని పేరు విజ్ఞానం జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షుభాత్ రాజ విద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మం సుసుఖం కర్తమవ్యయం చక్కని వాక్యం వచ్చినా ఇది పెద్ద కష్టం అనుకుంటారేమో కాదంటున్నారు సుసుఖం ఈజియెస్ట్ చాలా తేలిక అని ఇది ఈ ఆత్మజ్ఞానం అనేది పెద్ద కష్టమేం లేదు నాయన సుసుఖం కర్తమవ్యయం ఏమండి చాలామందికి అయ్యో నా మనస్సు నిలవటం నాకు ఆత్మజ్ఞానం వంట పట్టడం లేదని చెప్పి ఎంతో ఇదిగా ఉంటుంటే కృష్ణ పరమాత్మ డోంట్ వరీ మీరేం కంగారు పడబాకండి చాలా తేలిక ఎందుకని మీరు అడగచ్చు మన స్వరూపమే కదండి ఇప్పుడు మన దేహం ఎట్లా ఈ దేహం నేను అని చెప్పి అనుకుంటున్నామో నేను ఆత్మ నేను అనుకుంటే తప్పేమిటండి చెప్పండి ఇంతకు ఇంతేనండి ఇంకేం లేదు ఆత్మజ్ఞా ఈ దేహం నేను అని చెప్పి ఎట్లా ఆత్మ నేను అని అనుకుంటే చాలండి సరే దేహ బుద్ధ ఈ దేహం మీద ఎట్లు ఏ విధంగా అభిమానం ఉన్నదో ఆత్మ మీద కనుక అభిమానం కనుక ఉంటే అదే మోక్షం చచరా చచరా ఈ అందరికీ అర్థమైందండి నేను దేహం అని చెప్పి జడమైనటువంటి వస్తువుతో ఎట్లా ఐడెంటిఫికేషన్ పొందుతున్నాడో అదేవిధంగా అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభూతి కనుక పొందితే అదే మోక్షం అండి సీంట్లో పెద్ద కష్టం ఏమిటండి మన స్వరూపం మనం నేను అని చెప్పి అనుకుంటే దాంట్లో పెద్ద కష్టం అండి కనుక తేలికని చెప్పేస్తున్నాం మరి ఎందుకు జనులు ఆచరించట్లేదు తమ హృదయంలోనే ఆనంద సాగరం ఉన్నప్పుడు ఈ బయట చిన్న చిన్న వస్తువుల కోసం చిన్న చిన్న సుఖాల కోసం ఎందుకు పరిగెత్తాలి దీనికి కారణం ఏమిటి తెలుసు అండి జన్మించిన తర్వాత లక్ష్యమును పూర్చి ఆలోచించటం లేదండి అది వచ్చిన పెరపొరపాటు ఎందుకు పుట్టాడో చూడు ఇప్పుడు ఈ జన్మ ఎటువంటి తెలుసు పెద్ద గొలుసులో ఒక రింగు అండి పెద్ద గొలుసు అండి సంసార శృంఖలం అని పేరు పెట్టండి దానికి సంసార శృంఖలం దానిలో ఒక రింగు ఏది ఈ జన్మ ఇదివరకు ఎన్ని రింగులు అయిపోయినాయి ఇప్పుడు కనుక అజాగ్రత్తగా ఉంటే ఇంకా కొన్ని రింగులు వస్తాయండి జాగ్రత్త ఈ మధ్యలో ఒక చిన్న రింగ్ అండి వీడు అనుకుంటున్నాడు అకస్మాత్తుగా నేను వచ్చాను లేదండి ఇదివరకు ఎన్నో ఉన్నాయి జా అజాగ్రత్తగా ఉంటే ఇంకా ఎన్నో వస్తాయి ఇప్పుడు ఏం చేయడం అసలు రింగులు లేకుండా చేసుకోవాలి మనం జన్మరాహిత్యం ఆ జన్మరాహిత్యానికి ఉపాయం ఏమిటంటే మన స్వరూపాన్ని చక్కగా తెలుసుకుంటే చాలండి ఫినిష్ అంటే నేను దేహం కాదు నేను మనస్సు కాదు నేను బుద్ధి కాదు నేను చిదానందరూప శివోహం శివోహం అనేటువంటి ఆ డివైన్ ఎక్స్పీరియన్స్ కనుక వస్తే ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వల్ల వాడు ఇక్కడే మోక్షం అత్ర బ్రహ్మ సమస్యతే మోక్షం పొందుతాడు చిన్న అటువంటి అభిప్రాయం లేదే ఎంతసేపు పుట్టంగానే వాడు తండ్రి ఏం చేస్తున్నాడు వాడు అదే చేస్తాడు తండ్రి ఉద్యోగం చేస్తే వీడో అదే తండ్రి వ్యాపారం చేస్తే వీడేదే ఎందుకు అని వాడు ఆలోచించట్లేదు చూడు కేవలం ఒక అంద పరంపరగా పోతున్నదే కానీ వై వాట్స్ ఐడియల్ ఆఫ్ మై లైఫ్ వాట్స్ ఎ గోల్ ఆఫ్ మై లైఫ్ ఎందుకొరకు నేను పుట్టాను నా లక్ష్యం ఏమిటి నేను ఏమి సాధన చేయాలి సాధనకి ఏమిటి నేను చేయవలసిన అవలంబించిన పద్ధతులు ఏమిటి అని ఎవరైనా ఆలోచిస్తున్నారా చెప్పండి లేదు వాళ్ళటో చేస్తే వీళ్ళటో చేస్తున్నాడు అంతే సంపాదన పెట్టడం ఈ స్థూలదేహాన్ని పోషించుకోవటం ఫ్యామిలీ పోషించుకోవటం ఆఖరి కళ్ళు పూయటం ఇంతేనండి ఫినిష్ ఏది వెంట ఆలోచిస్తున్నాడా చెప్పండి ఇంత కష్టపడి వీడు ఏదో మేడలు మిద్దలు బ్రహ్మాండం అంతా సంపాదిస్తున్నాడు కీర్తి సంపాదిస్తున్నాడు సౌందర్యం సంపాదిస్తున్నాడు ఏమిటో సంపాదిస్తున్నాడు కానీ వెంట ఏమైనా వస్తున్నదా చెప్పండి ధనం చెయ్యూమౌ కష్టపడి సంపాదించి ధనం భూమిలోనే ఉండిపోతున్నాయి ఇనపెట్టెల్లో బ్యాంకుల్లో ఉండిపోతున్నదండి సుజ పశవశ్చోష్ఠే కష్టపడి సంపాదించిన పశువులు పొట్టల్లో ఉండిపోతున్నాయి వాడి వెంట రాలే రావటం లేదని కాంతా గృహ ద్వారే ఎంతో ఆప్యాయంగా ఉన్నటువంటి భార్య గడప వరకే వస్తుందండి దస్ నో ఫర్దర్ సుజ దేహస్థితాయా పరలోక మార్గే కర్మానుగోతే జీవ ఏకహ పరలోకానికి ఒక్కడిగానే పోతున్నాడు ఎవరిని తీసుకెట్టలేదు ఏ వస్తువు కూడా వెంట రావటం వాడు చేసిన పాపకర్మ వాడు చేసిన పుణ్యకర్మ కనుక పాపకర్మని ఇక్కడ రహితం చేసుకుని పుణ్యకర్మను వెంట తీసుకెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే పుణ్యకర్మ గనక వెంట ఉంటే ఎన్నో సుఖాలు ఏ లోకానికి వెళ్ళినా మనకి సద్గతులు ఉంటాయండి ఈ పాపం కనుక తీసుకుపోతే నేను చెప్పలేదండి ధూమం ఒట్టి చీకటి అంధకారమయం చూడు ఇదండి ప్రకాశమయం కనుక జీవితాన్ని శోభాయమానంగా మనం తయారు చేసుకోవాలి జీవిత లక్ష్యాన్ని గుర్చి కొంచెం ఆలోచించాలి ఇది చాలా మంచిదండి శ్రీకృష్ణ పరమాత్మ అనిత్యం అసుకం లోకం ఇమం ప్రాప్య అర్జున వచ్చి పడ్డావు ఇటువంటి లోకం ఇది అనిత్యం అసుఖం ఇది టెంపరీ ఇది పర్మనెంట్ కాదు అసుఖం దీంతో సుఖం చాలా తక్కువ మరి వచ్చి పడ్డావు ఏం చేయాలి అనిత్యం అసఖం లోకం ప్రాప్య భజస్వ మా అంటే శాశ్వతం శాశ్వతమైన వస్తువు పట్టుకోవయా అశాశ్వతమైన వస్తువు పట్టుకుంటే వాటితో పాటు వీడు కొట్టుకుపోవాల్సిందే చూడం ఇప్పుడు ప్రవాహంలో ఒక ఆయన కొట్టుకోతున్నాడు దేన్ని పట్టుకోవాలి కొత్తుకుపోయి పొల్లల్ని పట్టుకుంటే ఎట్లాగండి ఒడ్డును పట్టుకోవాలి అది ఒడ్డును పట్టుకుంటే సేఫ్గా వెళ్ళిపోతాడు వాడు కాపాడబడతాడు అదేవిధంగా ఈ ప్రపంచంలో మహర్షులు మహనీయులు జీవన్ముక్తులైనటువంటి సాధు ఎవరైనా ఉంటే వారి పాదాలు పట్టుకోవాలి కానీ ఈ అజ్ఞాన సంబంధం వాళ్ళని పట్టుకుంటే మహాప్రవాహంలో కొత్తుకుపోతారు అన్నది కనుక నేను చాలా అవసరం జీవితంలో లక్ష్యమును కొంచెం విచారణ చేయాలండి వాట్స్ ది పర్పస్ ఆఫ్ మై లైఫ్ వాట్స్ ది గోల్ ఆఫ్ మై లైఫ్ ఆలోచించట్లేదండి ఏదో గుడ్డిగా అంధ పరంపరగా ఏదో తింటున్నారు తాగుతున్నారు ఇతర జీవరాశులు ఎట్లా బతుకుతున్నాయో అట్లా బతుకుతున్నాడే కానీ అంచ్యకాలం వచ్చినప్పుడు ఏది వెంట వస్తున్నది ఏది మన తరింపజేస్తుందనే మాట లేకపోయినందు ఏమండి పునరప్య మళ్ళీ ఎక్కడో పుడుతున్నాడు పుట్టవలసిన అవసరం ఏమిటండి ఇంత కెపాసిటీ మనకి ఇచ్చినాడే ఇంత కామన్ సెన్సు ఇంత వివేకము ఇంత డిస్క్రిమినేషన్ భగవంతుడు మనకి అనుగ్రహించినాడే దాన్ని కొంచెమైనా ఉపయోగించుకుని హూయామాయ్ అని ఎందుకు విచారణ చేయకూడదు చెప్పండి జడమైన వస్తువు తాను కాదు ఇది కొండ చూడండి కొండతో ఐక్యం అయిపోతున్నాడు అండి వీడు జడమైన వస్తువుతో ఐక్యమైపోతున్నాడు మొట్టమొదటి శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన బోధ ఇదేనండి ఇది అర్జునే మీరు కాని నేను కాని వారు కాని కొండలం కాదు జడమైన వస్తువు కాదు లోపల శాశ్వతమైనటువంటిది అది పుట్టదు చావదు అం పురాణో హన్యమానే శరీరే కనుక ఈ అంధ పరంపర అనేది కొంచెం మానే ఏమండి పెద్దల యొక్క సహవాసం చేసి మన యొక్క యథార్థ స్వరూపము మన యొక్క లక్ష్యము కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలన్నది ఒక ఊళ్ళో జరిగిన విషయం చెప్తున్నాను రాజు రాణి అన్నారండి రాణి గారి చీరలు రవికలు ఒక చాకలిది ఆడది అనమాట ఉతికి విస్త్రీ చేసి రోజు తెస్తూ ఉంటుందండి ఎవరండి ఈ ఒక చాకలిది ఆడచాకలి రాణిగారికి చీరలు రవికలు అన్నీ ఉతికి ఇస్త్రీ చేసి తెస్తుంటే రాణి చూసి ఎంతో ఆనందపడి చాకలిది తేగానే కుశల ప్రశ్నలు అడుగుతుంది అమ్మా చాకలి బాగున్నావా మీ బిడ్డలంతా బాగున్నారా అంత క్షేమ కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది ఒకనాడు ఈ చాకలి గుడ్డలు తెచ్చి ఏడవటం మొదలుపెట్టిందండి ఏడవటం కంటి వేడ దుక్కిస్తుంది రాణి ఏమిటిది రోజు సంతోషంగా మాట్లాడేది ఈరోజు ఏడుస్తున్నది ఏమిటి ఏదో పెద్ద యాక్సిడెంట్ ఏదో పెద్ద ప్రమాదం ఇంటో జరిగి ఉంటుంది కానీ ఎందుకు ఏడిచావు అని అడగటం అది మర్యాద కాదని ఈ రాణి కూడా సంప్రదాయం కోసం ఎటికెట్ ఎటికెట్ కోసం రాణి కూడా ఏడవటం మొదలుపెట్టిందండి కారణం అడగలేదండి ఎందుకంటే ఒకళ్ళు ఏడుస్తుంటే ఏదో పెద్ద ఆపత్తు జరిగిందని ఇవి కూడా మర్యాద కోసం ఏడవటం మొదలుపెట్టిందండి ఎప్పుడు రాణి ఏడవటం మొదలుపెట్టిందో రాజు రూరి ఏదో కారణం లేకుండా రాణి ఏడవదని రాజు కూడా ఏడవటం మొదలు ఎప్పుడు రాజు ఏడుస్తున్నాడో మరి మంత్రులు ఏడవపోతే అట్లా చెప్పండి సుపీరియర్స్ ఏడుస్తుంటే ఇన్ఫీరియర్స్ ఎందుకు ఏడవకూడదు ఏడవాలి అని మంత్రులు కూడా అర్థం తెలియకుండా ఏడవటం మొదలుపెట్టారు ఓ ఈ రాజభవన్ అంతా నిండిపోతే ఈ భవనం పక్కన బయట ఉన్నారు చూడండి ఇదేమిటి రాజభవన్ రాజభవన్లో మనం ఏడకపోతే ఏం బాగుంటుందని ప్రజలు ఆ ఇంటి వాడు ఏడవటం మొదలుపెట్టాడు వాడిని చూచి ఆ పక్కింటి వాడు కూడా ఏడవటం మొదలు పెట్టాడు కారణం అడగలేదు ఎంతో ఆపత్తు జరుగుతుంది లేకపోతే ఎందుకు ఏడుస్తారు వాళ్ళు అని చూచి ఒకళ్ళని చూచి ఎట్లా ఏడుగు ఆ ఊరికి ఒక సాధు వచ్చాడండి సాధు వస్తే చివరి ఇంట్లో చూడంగానే ఎవరో ఏడుస్తున్నారు తలుపు కొట్టాడు ఏమండి ఎందుకు ఏడుస్తున్నారు వాడు ఏడిచాడు మేము ఏడిచామన్నాను కారణం చెప్పలేదండి సాధు వదండి అవతలు వెళ్ళాడు మీరెందుకు ఏడిచాను వాడు అవతలు వాడు ఏడిచాడు ఈ విధంగా ఆఖరికి రాజభవనానికి వచ్చాడండి మంత్రి గారు మీరెందుకు ఏడిచారు రాజు ఏడిచాడు మేము ఏడిచాం రాజు మీరెందుకు ఏడిచాడు రాణి ఏడిచింది రాణి మీరెందుకు గడిచారు చాకలు తేడిచిందండి సాకలే నువ్వెందుకు గడిచావు మా గాడిద పిల్ల చచ్చింది అన్నదండి సాకలు దాని గాడిద పిల్ల చస్తే ఊరంతా ఏడవుతాయి బ్లైండ్ ఇమిటేషన్ బ్లైండ్ ఇమిటేషన్ గుడ్డిగా ఏది కూడా కొంచెం విచారణ చేయాలి సరే ఈ ప్రపంచంలో అనేక మంది పుట్టంగానే అనేక క్రియలు చేస్తున్నారండి సరే ఏదో ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు వ్యవసాయాలు చేస్తున్నారు అన్ని మంచిదే చేయండి కానీ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ అది జీవితం అసలు ఎందుకు వరకు చెప్పండి ఇంత మంచి జీవితం మళ్ళీ దొరుకుతుందా చెప్పండి ఎన్నో ప్రాణులు మనం కళ్ళేటటు చూస్తున్నాం ఎనభై లక్షల జీవరాశుల్ని అన్ని పుట్టడం చావటం ఇన్ని బాధపడుతున్నాయి చూడండి ఇవన్నీ ఈ విధంగా చూసి మనకింత భగవంతుడు మేలు చేసినప్పుడు ఇంత కామన్ సెన్సు ఇంత డిస్క్రిమినేటింగ్ ఫ్యాకల్టీ మనకి పెట్టినప్పుడు దాన్ని ఎందుకు సదుపయోగం చేసుకుని తరించడానికి ప్రయత్నం చేయకూడదు దీని విజ్ఞానం జ్ఞానం సవిజ్ఞానం ఇదం అర్జున ఈ రెండు కనుక తెలుసుకుంటే జ్ఞానము విజ్ఞానము అనగా వాచా జ్ఞానం అనుభవ జ్ఞానం రెండు తెలుసుకుంటే ఇక కొత్తగా తెలుసుకోవాల్సింది లేదు అయితే ఈ జ్ఞానం ఎవరికి లభిస్తుంది శ్రద్ధ కలిగిన వారికి లభిస్తుందని చెప్తున్నారు చూడు అశ్రద్ధానా పురుష ధర్మ అప్రాప్య మా మృత్యు సంసారవర్త్మనే చూజ్ అండర్లైన్ అశ్రద్ధధనా శ్రద్ధ లేని వారికి జ్ఞానం రాదండి ఇప్పుడు అర్జున్ గారికి ఎందుకండి ఈ జ్ఞానం చక్కగా వంట శ్రద్ధ కృష్ణ పరమాత్మ మీద ఎంతో విశ్వాసం ఉంది అని గురువు మీద దైవం మీద శాస్త్రం మీద తన మీద ఎంతో విశ్వాసం ఉంది కాబట్టి ఇవన్నీ చక్కగా జరుగుతుంది విశ్వాసం లేకపోతే అడుగు అడుగునా సందేహాలు ఉంటే ఎట్లా చెప్పండిది ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అని శాస్త్రం చెప్పింది పెద్దలు చెప్తున్నారు బోధ చేస్తున్నారు మనం ఏం చేయాలో తెలుసండి నమ్మాలి తర్వాత దేవుడు ఉన్నాడు లేదు మన అనుభవంలో తెలుసుకోవచ్చు అండి ముందు ఫెయిత్ అప్ ఉంది మ్యాస్టర్ ఫెయిత్ అప్ ఉంది స్క్రిప్టర్ ఈ వేదవాక్యం గురువాక్యం దైవవాక్యం దాని మీద విశ్వాసం కలిగి ఉండాలి ఈ విశ్వాసం లేకపోతే అన్ని సందేహాలు వస్తాయి ఇట్లా చెప్పండి వాడు ముందుకు అసలు పోనే లేడండి ఒక యూరోపియన్ ఉన్నాడండి పశ్చిమ దేశీయుడు ఆయనకి అంత భక్తి లేదండి కానీ చాలామంది మిషనరీలు అట్లా చర్చిలకి ఇక్కడికి అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేస్తుంటే ఆయనకు కూడా ఏదో ప్రార్థన చేస్తే బాగుండని చెప్పి ఒక మిషనరీ దగ్గరికి వెళ్ళి సార్ టీచ్ మే ఏ షార్ట్ ప్రేయర్ అన్నాడండి ఆయనకు పెద్ద విశ్వాసం లేదండి దేవుడి మీద కానీ అందరూ ఇది చర్చిలకి వెళ్ళేదో ప్రార్థన చేస్తుంటే ఆయనకు అభిప్రాయం కలిగి సార్ టీచ్ మే ఏ షార్ట్ ప్రేయర్ అన్నాడు పొడుగు పొడుగు ప్రార్థనలు అయితే అంత వారి విశ్వాసం లేదు కదండి టీచ్ మే షార్ట్ ప్రేయర్ చిన్న ప్రార్థన చెప్పండి అన్నాడు వీడి వాళ్ళకను చూచి మిషనరీ గారు ఏమన్నారు తెలుసండి ఓ గాడ్ సేవ్ మీ ఉంటేనండి ప్రార్థన చెప్పేసాడు చిన్నది పొట్టి ప్రార్థన ఓ గాడ్ సేవ్ మీ ఓ దేవుడా నన్ను రక్షించు అని చెప్పి ఆయన బాగా జపం చేసుకోబో అన్నాడు ప్రార్థన చేసుకోబో ఈయన ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే అసలు అన్ని డౌట్లని అన్ని అనుమానాలే ఏ గాడ్ ఇఫ్ దేర్ ఇజె గాడ్ అన్నాడు అప్పుడే మళ్ళీ వెంటనే దేవుడు ఉన్నాడో లేదు అని అప్పుడే డౌట్ వచ్చిందండి వాడికి బ్రాకెట్లు పెట్టాడు ఓ గాడ్ ఇఫ్ దేర్ ఇసే గాడ్ విత్ అన్ బ్రాకెట్స్ అన్నాడు సేవ్ మీ ఇఫ్ యూ కెన్ సేవ్ మీ విత్ ఇన్ బ్రాకెట్స్ అన్నాడు అండి మళ్ళీ బ్రాకెట్స్ పెట్టి దేని అర్థం ఏమి తెలుసుండి ఓ దేవుడా దేని దేవుడనే వాడో ఉంటే నన్ను రక్షించు రక్షించే శక్తి నీకు ఉంటే ఇది ఎక్కడ ప్రార్థనండి పాడు ప్రార్థన దరిద్ర ప్రార్థన విశ్వాసం లేకపోతే ఆయన చెప్పాడు ఓ గాడ్ సేవ్ మీ అంతే అనండి సేవ్ మీ అనాలి కానీ ఓ గాడ్ అంటాడు దేవుడు ఈ విధంగా డోలాయమైన పరిస్థితుల్లో మనం ప్రార్థనలు చేయకూడదు అండి దెర్ ఈస్ గాడ్ హ్యావ్ ఫైట్ అంతే విశ్వాసం కలిగి ఉండండి ఇప్పుడు కృష్ణుడు గీత చెప్పాడని మనం ఏమైనా చూచామా చెప్పండి మనం చూడలేదు కదా మనం ఎట్లా నమ్మాలి చెప్పండి అది ఉన్నాడని నమ్మండి అంతే ఎందుకంటే వ్యాస భగవానుడు దాన్ని వ్రాసినాడు కాబట్టి మనకు ఫైత్ ఉండాలండి దాన్ని చక్కగా ఆచరిస్తే మనకే అను అనుభూతులు కలుగుతాయండి అప్పుడు బాగా నమ్మకం ఏర్పడుతుంది వివేకానందకి పరహంస అదే చెప్పారండి ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటే పరహంసని అయ్యా వివేకానంద గారు కొంచెం నాలుగేళ్ళు ఆగండి నాలుగేళ్ళు నేను చెప్పిన సాధన చెయ్యండి తర్వాత మీరు ప్రశ్న అడగండి అన్నారు ఎవరు పరహంస గారు రామకృష్ణ పరహంసారు ఈ నాలుగు సంవత్సరాల వారు గురువు చెప్పిన సాధనలన్నీ చేసినాడు వారికి ఇంకా డౌటే పోయిందండి సర్వ సంక్షేమలు తొలగిపోయినాయి ఇప్పుడు అర్జునుడు గారు మొదట్లో చెప్పినాడు కృష్ణుడి గారికి తర్వాత కృష్ణుడు అన్ని బోధ చెప్పినంత విన్న తర్వాత వారు ఏమన్నారు నష్టో మోహస్ మై డౌట్స్ ఆర్ గా ఎంత చక్కగా చెప్ కనుక విశ్వాసం ఉండాలండి శాస్త్రంలో కొందరి మీద విశ్వాసం ఉంచమని పెద్దలు చెప్తున్నారు ఆ లిస్టు వినండి దేవే తీర్ మంత్రే దైవ్ఞే భేషయ గురవు వీటి విశ్వాసం ఉండాలి అండి పెట్టుకోండి దేవే గుళ్ళో దేవుడికి దండం పెట్టారండి ఏమిటి అక్కడ గుళ్ళో ఏమున్నా చెప్పండి ఏంటి రాయి ఒక రాయి ఉన్నదండి ఇంకేమి అక్కడికి వెళ్ళి ఎవరైనా ఏమండి రాయి గారు దండం అంటారా ఎవరైనా చెప్పండి మా ఊళ్ళో అనండి ఇక్కడ ఏమంటారో కానీ దేవుని చూసి దేవుడు అంటారండి శాంక్టమ్ శాంక్టోరియం మహాపవిత్రం అవతరించినటువంటి దేవ అని చెప్పి దండం పెడుతుంటారు అంతేగాని రాయని ఎవరు అనుకోరండి చాలా వాస్తవంగా రాయ అయినప్పటికీ కూడా ఆ భావన ఉండదు కనుక విశ్వాసం ఫైట్ వర్క్స్ వండర్స్ దేవే తీర్థే తీర్థం చూడు ఇప్పుడు గంగ గంగలో స్నానం చేసి ఏమనుకుంటాడు గంగా గంగేతి ము సర్వ పా ఆ గంగా తీర్థంలో స్నానం చేస్తే ఎంతో మహాపుణ్యం వస్తుందని స్నానం చేస్తాడు విశ్వాసం లేకపోతే వాడు ఏమనుకుంటాడు ఇది నీళ్లు ఒట్టి నీళ్లు హెచ్ టూ ఓ టూ మాలికల్స్ ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ వన్ మాలికల్ ఆఫ్ ఆక్సిజన్ ఇది అంటాడు వాడు ఇంకోడు ఇంతేనండి విశ్వాసం లేదు వాడికి ఏం పుణ్యం వస్తుంది చెప్పండి కనుక దేవే తీర్థే ద్విజే మంత్రే చూ మంత్రం మంత్రం జపం చేసేటప్పుడు కూడా ఈ మంత్ర ప్రభావం చేత నా పాపం అంతా భస్మీభూతం అవుతుందనే విశ్వాసం వాడికి ఉండాలండి లేకపోతే ఎట్లా పోతుందండి పాపం చెప్పండి విశ్వాసం మంత్ర ప్రభావం చేత ద్విజయ మంత్రే దైవ జ్ఞే భేష జయ గురవు వైద్యుడు వైద్యుడు ఎందు కాని విశ్వాసం ఉండాలండి వైద్యుడు అంటే చిన్న దృష్టాంతం నా జ్ఞాపకం వస్తున్నది ఒక పెద్ద పట్టణం ఉందండి ఆ పట్టణలో ఒక డాక్టర్ ఉన్నాడండి ఏ ఆ డాక్టర్కి ఎటువంటి ప్రాక్టీస్ అంటే రోరింగ్ రోరింగ్ ప్రాక్టీస్ ఊ ఎంతమందో పేషెంట్స్ వస్తుంటారు హస్తవాసి మంచిదండి వారు ఏ మందిస్తే ఆ మందుతో నయమైపోతున్నదండి అందుచేత తండోపతండంగా పేషెంట్స్ వస్తున్నారు రాత్రి ఎనిమిది గంటలైతేనండి తన హాస్పిటల్ మూసేస్తాడండి బంద్ చేస్తాడు దవాఖానా దవాఖానా అంటే హాస్పిటల్ మూసేస్తాడు ఇంటికి పోతాడండి రాత్రి ఎనిమిది గంటలకి ఒకనాడు రాత్రి తన దవాఖానా బంద్ చేశాడు తాళ వేశాడు దిగుతున్నాడు మెట్లు ఒక రోగి పరిగెత్తుకుంటూ వచ్చాడండి స్వామి డాక్టర్ గారు కడుపులో తిప్పుతున్నది మందే వండి అన్నాడు నేను ఇవ్వను ఎప్పుడు నేను బంద్ చేశానో తాళ వేసేసినానో అప్పుడు మళ్ళీ తెరవను నువ్వు కావాలంటే పర్లాంగ్ దూరంలో నా ఇల్లుంది రాంట రా నేను మందిస్తాను ఇంటి దగ్గర అంతేగాని దవాఖానా తిరిగి తెరవను అని చెప్పి అన్నాడండి ఇది ఆసుపత్రి తెరవాలన్నాడు ఆయన స్వామి క్షణించండి నా కడుపు నొప్పి జాస్తిగా ఉంది మీ రూల్స్ రెగ్యులేషన్స్ కొంచెం దూరంగా పెట్టండి నా అవస్థ చూడండి కొంచెం తలుపు తీసి మద్దేవండి ఇవ్వను నేను ముప్పై ఏళ్ళ నుంచి వ్రతం పాలిస్తున్నాను వేసిన తాళం వల్ల తీయను ఏ కావాలంటే ఇంటి దగ్గర రా మందిస్తాను నెమ్మదిగా చేయబట్టి బలవంతంగా తీసుకుపోతున్నాడు ఎవరిని ఈ పేషెంట్ ఈ రోగిని కొంత దూరం పోయిన కడుపు నొప్పి తీవ్రమైపోయి కాళ్ళ మీద పడ్డాడండి అడి మిమ్మల్ని వెళ్ళామని ఇంటికి వెనక్కి తిరగండి మంది అన్నాడు వీడి పోరు పడలేక డాక్టర్ గారు జేబులో ఒక మాత్ర ఉందండి ఆ జేబులో ఒక మాత్ర తీసి వాడికి ఇచ్చి నాయన ఇది నవలవద్దు చప్పలిస్తోంది నీకు కడుపు నొప్పి పోతుంది అన్నాడండి వాడు అట్లాగే తీసుకుని నోట్లో వేసుకుని చప్పలిస్తున్నాడు కొంచెం దూరం ఇద్దరు కలిసిపోయినారు ఎట్లా ఉన్నది నీ అన్నాడు సగం తగ్గిపోయింది ఎవరు ఈ పేషెంట్ పో అని చెప్పి వాడిని పంపించేశాడు వీడు పోతూ పోతూ ఎంత చప్పలించినా కరగటం లేదండి కఠినమైన మతలు మాత్రలు వీడికి అనుమానం వచ్చి ఇట్లాగే రాత్రేళ్ళు లైట్లు వెలుగుతుంటే చేతిలో ఊసి చూసుకున్నాడండి ఏం మాత్రని అది మాత్ర కాదండి కోటు గుండి కోటు గుండి అండి వీడి పోరు పడలేక జేబులో గుండె తీసి పారేశాడండి ఆయన అంతే ఇంకేమీ లేదు చూడండి వాడికి సగం కడుపు నొప్పి తగ్గిపోయిందంటే ఎవరిని గుండీలు చప్పలిస్తే ఎవరికైనా కడుపు నొప్పిలు పోతాయా ఫైత పోంది డాక్టర్ చూడండి డాక్టర్ మీద ఏమి వారు ఏమి ఇచ్చినా విశ్వాసం చూడాలి ఆ కడుపు నొప్పి తగ్గించిందండి సరే కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు ఆయన అశ్రద్ధాన పురుష ధర్మ పరంతప అప్రాప్యమాం నిసారవర్త్మని శ్రద్ధ కనుక లేకపోతే వెనక్కిపోతారు ముందుకి పోలేరు వాళ్ళు వాళ్ళకి దుర్గతి లేకలిగితే కానీ సద్గతి కలగదు ఎక్కడ పోతారు మళ్ళీ మృత్యు సంసార వర్త్మనే ఈ సంసారం అనేటువంటి మృత్యులోకల్లో పడిపోతారు ఆ మృత్యు అనేది విశేషంగా తగిలిచ్చారండి సంసార వర్త్మనే ఈ సంసార క్షేత్రంలో పడిపోతారు ఎటువంటి సంసార క్షేత్రం మృత్యు ఆ మృత్యు అనేది తగిలిచ్చారు అధ్యాయంలో కూడా అదే వస్తుందండి మృత్యు సంసార సాగరాత్ సంసార సముద్రం ఎటువంటిదంటే మృత్యు చూడండి సంసారం మంచిదేనండి అందరూ బాగా తింటున్నారు కాలక్షేపం చేస్తున్నారు ఎగురుతున్నారు పాటలు పాడుకుంటున్నారు అన్నీ బాగున్నాయి బట్ వాట్ అబౌట్ డెత్ చెప్పండి ఆ మృత్యు ఎవరైనా ఆలోచిస్తున్నారు చెప్పండి అన్నీ బాగానే ఉన్నాయి చక్కగా జరిగిపోతున్నది ఆ మృత్యు వచ్చి కబడిసి చేస్తున్నదండి పాపం ఆనందం అక్కడ ఖరాబ్ అయిపోతున్నది కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ ఈ మృత్యు అనేది సంసారం మంచిదే ఇక్కడ భోగాలు మంచి అన్ని బాగానే ఉన్నాయి బట్ వాట్ అబౌట్ డెత్ చెప్పండి దత్తని ఎవరైనా కంకర్ చేస్తున్నారా దాన్ని జయిస్తున్నారా దానికి లోబడి పోయిందా మళ్ళా పునరపి జననం పునరపి మరణం అని చెప్పి వాడు తిరుగుతూనే ఉన్నాడండి కలిక ఓ అర్జున ఎవరు శ్రద్ధతో నేను చెప్పినటువంటి విషయాలన్నీ ఆచరించుకుంటున్నారో తిరిగి వాళ్ళు ఈ మృత్యు సంసారంలో పడరు చూడు అని ఇప్పుడు భగవంతుని యొక్క స్వరూపాన్ని కూర్చో వర్ణిస్తున్నారండి మయాతమి భగవంతుని యొక్క స్వరూపం చెప్తున్నారు మయాతం ఐఎమ్ చూతం బ్రహ్మాండం అంతా కూడా నా చేత వ్యాపింపబడి ఉన్నది చూత సర్వం జగద వ్యక్తమూర్తి సర్వభూతాన్ని నిజంగా భగవంతుని యొక్క స్వరూపం అండి ఇది ఒక విచిత్రమైనటువంటి స్వరూపం కంటికి కనిపించదండి చూ కంటికి కనిపించదు నామరూపాలు కానీ అన్నిటికీ ఆధారభూతంగా ఉన్నది చూ కంటికి కనిపించదండి ఎందుకంటే ఏ దృశ్యం తన నశ్యం ఏది కంటికి కనిపిస్తుందో అది నశించిపోతుంది సో నిజంగా భగవంతుడు కూడా కంటికి కనిపిస్తే అది నశించిపోయే వస్తువు అనమాటది అట్లా లేదండి సో ఆకాశమే కనిపించదు కదా ఇంకా దేవుడట్టా కనిపిస్తాడు చెప్పండి ఆకాశం పంచభౌతమంతో చేసిన జడమైన ఒక ఫిజికల్ వస్తువు అండి ఇదే కనిపించినప్పుడు దీనికంటే సూక్ష్మం మెంటల్ అట్మాస్ఫియర్ చిత్తాకాశం దానికంటే సూక్ష్మం చిదాకాశం భగవంతుడు అంటే చిదాకాశం చూ దానికి ఇంకా రూపం ఏంటంటే ఇది అందుకని వండర్ భగవంతుని యొక్క స్వరూపం నిజంగా ఆశ్చర్యం ఉన్నది అమెరికాలో ఉపన్యాసం చెప్తున్నాడండి ఇంగ్లీష్లో అమెరికాలో రామ స్వామి ఉపన్యాసం చెప్తుంటే ఒక నాస్తికుడు లేచాడండి లేచి సార్ ఈజ్ యువర్ గాడ్ మిస్టర్ ఆర్ మిసెస్ ఆర్ మిస్ అన్నాడండి ప్రెసిడెంట్గా మీ దేవుడు మగా అయినా ఆడాయినా బ్రహ్మచార్య లేకపోతే పెళ్లి చేసుకున్న ఆయన చెప్పండి అన్నాడు ఏంటి ప్రశ్న ఈస్ యువర్ గాడ్ మిస్టర్ అవర్ మిస్ అవర్ మిస్ అన్నాడండి వెంటనే రామతీర్థుడు అవర్ గా నవర్ మిస్ నవర్ మిస్ బట్ మిస్టరీ అన్నాడండి మిస్టరీ అంటే ఆశ్చర్యం చూడు మా దేవుడు నోటితో చెప్పే వ్యక్తి కాదు ఈజ్ ఎ మిస్టరీ చూడు బ్రహ్మాండమంతా వ్యాపించి చరాచర వస్తువుల్లో ఉన్నటువంటి వారు అతి సూక్ష్మమైనటువంటి వస్తువు చక్కగా జవాబు చెప్పారండి సార్ కనుక భగవంతుడు లేనటువంటి చోటే లేదండి సరే మరల ఒక ఉపన్యాసంలో ఇంకేం జరిగిందో వినండి ఈ రామతీర్థులు వారు అమెరికాలో చెప్తుంటే కొన్ని చక్కని ఘటనలు ఏర్పడినాయండి ఏంటంటే ఒక చోట ఒక నాస్తికుడు లేచి ఈయన ఏం చెప్తున్నారు గంభీరంగా రామతీర్థులు గాడ్ ఈజ్ ఎవరీ హెర్ గాడ్ ఆల్ ఫర్ అని చెప్తున్నాడు నాస్తికుడు లేచి సార్ యువర్ స్టేట్మెంట్ ఈజ్ ఎంటైర్లీ రాంగ్ గాడ్ ఈజ్ నో హేర్ god is everywhere anjeppi ayinan antunte god is nowhere ekkada ledo anjeppi ayinan annadandi evaro oka nastigudu aa ee ravateerthulu em chesaru telusindi my dear sir you are welcome please come on come on to the platform anjeppi platform daggara variki aahvanam chesi akkada oka blackboard undandi blackboard aa chat pc chuu varu chetha please write your statement on the blackboard anaru meeru oka abhiprayam deri meedhi raayandi annaru ayi taatikaya akshal tho raasadandi god is nowhere and that's it వెంటనే వాడు వెళ్లి ఆయన వెళ్ళిపోయిన తర్వాత రామతీర్థులు వారు చార్క్పీస్ తీసుకుని ఏం చేశారో తెలుసండి నో హేర్ దాన్ని రెండుగా స్ప్లిట్ చేశాడండి ఎన్ఓ డబ్ల్యూ అయిన తర్వాత ఒక గీటు పెట్టాడు నిలువ గీటు ఏమైపోయిందో తెలుసండి గాడ్ ఈస్ నో హియర్ అయిపోయింది అని చూడండి గాడ్ ఈజ్ నో హెర్ ని రెండుగా చీల్ చేశాడండి ఎన్ఓ డబ్ల్యూ హెచ్ఈఆర్ఎని ఎన్ఓడబల్యూ అయిన తర్వాత ఒక నిలువు గీటు పెట్టి ఏమయ్యా నాస్తికులారా చదవండి మహానుభావ చదవండి గాడ్ ఈజ్ నౌ హియర్ ఎవరు ఎంటర్ యువర్ స్టేట్మెంట్ ఈజ్ ఎంటైర్లీ కరెక్ట్ అన్నాడు దేవుడు రామతీర్థుడు నువ్వు చెప్పింది తప్పు కాదయ్యా నో హేయర్ కాది ఇది నవ్ హియర్ నాస్తికుడి చేత ఒప్పించాడండి దేవుడు ఉన్నాడని చెప్పేసి చుచారా అంటే ఇప్పుడు హియర్ అంటే ఇక్కడ దేవుడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడని చెప్పి ఆయన వాక్యంలో అర్థం లాగాడండి ఎవరు ఈ రామతీర్థులు వాచుడు నాస్తికుని యొక్క వాక్యంలో ఆస్తిక భావం ప్రకటించినాడు భగవంతుడు లేని చోటే లేదండి నిజంగా గనుక ఉంటే అసలు ఈ వ్యక్తి అనేది ఎట్లా మాట్లాడతాడు చెప్పండి ఒక ఇండివిజ్యువల్ చూస్తున్నాడు చేస్తున్నాడు ఆలోచిస్తున్నాడు ఏ శక్తి చేత చూడండి ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ శక్తి లేకపోతే ఫ్యాన్ ఆడదండి లైటు వెలగదండి ఇంకా టీవీ పనిచేయదండి అన్నీ కూడా ఆగిపోతాయి చూడండి మూలమైనటువంటి ఎలక్ట్రిసిటీ లేకపోతే అదేవిధంగా లోపల ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం అంటే దేని చేత వీడు చూస్తున్నాడో చేస్తున్నాడో మాట్లాడుతున్నాడో ఆ శక్తి ప్రజ్ఞా విచారా ఇదివరకు మీకు చెప్పాను ఉపనిషత్ శ్లోకం ఏ నే క్షతే శృణోతి ఇదం స్వాదో విజానాతి తత్ప్రజ్ఞానముదీరి భగవానుడు బ్రహ్మాండమంత ఐఎమ్ ది ప్రెసిడెంట్ అంటాడు మయాధ్యక్షేణ ప్రకృతిస్తూయతే సచరాచరం హేతు అర్జున ఐఎమ్ ది ప్రెసిడెంట్ బ్రహ్మాండం ఒక సభ చోడు ఏదైనా సభ జరుగుతుంటే హూ ఈజ్ ఇంపార్టెంట్ చెప్పండి సభలో అనేక మంది ప్రజలు ఉంటారు ఇంకా అనేక మంది ఉంటారు కానీ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్ బట్ హూ ఈజ్ ఇంపార్టెంట్ ది చైర్మన్ అధ్యక్షుడు ఇంపార్టెంట్ అండి అధ్యక్షుడు రాకపోతే సభ ప్రారంభించరండి చూడండి ఎక్కడైనా సరే అధ్యక్షుడు వచ్చే వరకు ఆగుతారు ఒకవేళ అధ్యక్షుడు రాలేదనుకోండి ఉన్నవాళ్లలోనే పెద్దవాళ్ళని తీసి కూర్చోబెడతారు అంతేగాని అధ్యక్షుడు లేకుండా మాత్రం సభ జరగదు ఇప్పుడు ఈ జగత్ అనేటువంటి హూ ఇస్ ది ప్రెసిడెంట్ ప్రకృతి వచ్చిన నా అధ్యక్ష చేతి ఇదంతా జరుగుతున్నది అంటాడు వారు ఏమి చేరు ఊరికి కూర్చుంటారు జగత్తంతా ప్రకృతి అంతా చక్కగా జరిగిపోతున్నదండి ఈ విషయం తెలియక భగవంతుడు ఎక్కడో గోళల్లో ఉన్నాడు గోపురాల్లో ఉన్నాడు అని చెప్పి కొందరు అక్కడికి వెళ్ళి దండాలు పెట్టేది అక్కడ మాత్రం అబద్ధం మాట్లాడరు అక్కడ మాత్రం ఎంతో న్యాయంగా సత్యంగా ఉంటారు బయట దేవుడు ఉంటే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం నేను అక్కడక్కడ చూస్తున్నానండి ఈ పద్ధతి మంచిది కాదండి చాలా ఏ శాంతి అజ్ఞానం యొక్క లక్షణం ముందు చెప్తున్నారండి మోఘాష మోహకర్మాణో మోహ జ్ఞాన విచేత దైవం మీద విశ్వాసం ఉండదండి మోఘాశ మోఘ అంటే వ్యర్థం వారు చేసే పనులన్నీ వ్యర్థమేనండి ఎందుకు పనికి రాకుండా పోతాయి మోఘాష మోహ కర్మాణో మోహ జ్ఞాన విచేత విగత విగత చేసా అంటే బ్రెయిన్లెస్ చూడండి బ్రెయిన్లెస్ పీపుల్ అనమాట ఆలోచనే లేకుండా చేస్తుంటారు వాడు రాక్షసేం ఆసురేం జైవా ప్రకృతి మోహిని శ్రదాహ ప్రకృతికి లోబడిపోయినారు వీళ్ళంతా ఆఖరికి వీళ్ళంతా పునరపి జననం పునరపి మరణం పొందవలసింది వీరిని గురించి పదహారవ అధ్యాయంలో చక్కగా బోధిస్తారు అప్పుడు మనం వీరిని గురించి ఎక్కువగా మనం తెలుసుకుంటాం ఇప్పుడు మహనీయులు యొక్క స్వభావం చెప్తున్నారు చూడండి ఇప్పుడు అధమ తరగతి వాళ్ళని గురించి చెప్పారు కదా మహాత్మ అజ్ఞానులు గురించి చెప్తున్నారు ఇప్పుడు జ్ఞానులు గురించి చెప్తున్నారు మహతీయులు ఎట్లా ఉంటాడో చూడండి మహాత్మానస్ దైవీం ప్రకృతి మాస్ భజన్యమనసో జ్ఞాతాదిమవ్యయం సతం సతతం ప్లీజ్ అండర్లైన్ ఎల్లప్పుడూ వాళ్ళు ఊరికే ఉండడండి ఎప్పుడు భగవన్నామ స్మరణ దైవ సంబంధమైన గోష్ఠి దైవ విచారణ చేస్తుంటారు సతతం ఆల్వేస్ చూడు సంస్కృతంలో సతతం అంటే ఆల్వేస్ అది ఎప్పుడు దైవ సంబంధమైన వాతావరణంలో ఉంటారండి సతతం కీర్తయంతో మాతృ వ్రత నమస్ భక్త నిత్యయుక్త ఉపాసతే ఆపత్తు అనేది ఎప్పుడు వచ్చినా వాళ్ళు కేర్ చేయరండది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు డివైన్ అట్మాస్ఫియర్లోనే ఉంటారు చూ తుద్ధయ తదాత్మాన తత్పరాయణ గచ్చ పునరావృత్ జ్ఞాన నిర్ధూతల్మష ఒక్క నిమిషం కూడా వృధా చేయరండది ఎప్పుడు ఈ ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ అట్మాస్ఫియర్లోనే ఉంటారు అయితే మీరు అడగచ్చు ఏమండి మేము ఉద్యోగాలు చేస్తున్నాం వ్యాపారాలు చేస్తున్నాం చేస్తున్నాం నిరంతరం ఈ దైవ చింతనలో ఉండటానికి మాకెక్కడ అవకాశం ఉందని మీరు ఎవరైనా అడిగితే అది ఈ ఆధ్యాత్మిక అంటే భిన్నం కాదండి అది ఏ కార్యం చేస్తున్నప్పటికీ దాన్ని దైవ కార్యంగా మార్చుకోవడానికి మనకి అవకాశం ఉందండి సరే ఇప్పుడు మీరు ప్రపంచ సంబంధంగా ఏదైనా ఉద్యోగం చేస్తున్నారనుకోండి ఆ ఉద్యోగం చేసేటప్పుడు కూడా మీరు ఈ దైవ భావన అప్పుడప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటూ ఏ ధర్మపూర్వకంగా కనుక చేస్తుండే అది యజ్ఞంగా మారిపోతుందండి చాలా ఇట్స్ నాట్ ఏ వర్క్ బట్ వర్షిప్ అది చాలా అది సామాన్యమైన కార్యంగా ఉండదు యజ్ఞం యజ్ఞంగా ధ్యానంగా మారిపోతుంది అదండి భగవద్గీతలో ఉన్న స్పెషాలిటీ ధ్యానం అంటే ముక్కు మూసుకుని కూర్చోవడం కాదండి యోగ ధర్మసు కౌశలం చూ కర్మలో కుశలత్వం చూపించటం డిసిప్లిన్ చూపించటం క్రమశిక్షణ న్యాయము ధర్మము ఇవన్నీ ఉండటమే అది యజ్ఞంతో సమానం అది చాలా సమాన్యమైన కర్మ నడవటం అనుకోండి లేకపోతే ఏదో అనుకోండి లేకపోతే మాట్లాడటం అనుకోండి ఇది దైవభావంతో కనుక చేస్తుంటే అవి కేవలం దైవ కార్యములుగా మారిపోతాయి అన్నది ప్రత్యేకంగా ఒక దైవ కార్యం అని గీతలో ఏమి లేదండి ఇప్పుడు చూడండి యుద్ధం చూడండి యుద్ధం అనేది మహాభయంకరమైనటువంటి కార్యం కదా ఏ కానీ అర్జునుడు మాం అనుస్మర చెప్పి గీతలో చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునాన్ని యుద్ధం చేయి కానీ మాం అనుస్మర యుద్ధ చే అందులో కృష్ణుడు ఎదురుగుండా కూర్చున్నాడండి అందుచేత ఎల్లప్పుడూ కృష్ణుని యొక్క దర్శనం కలుగుతూ ఉంటుంది ఎవరికి అర్జునుడికి అందుచేత కృష్ణుడిని చూసుకుంటూ యుద్ధం చేసినాడు అదేమైంది యజ్ఞంగా మారిపోయింది మహాపవిత్రంగా మారిపోయిందండి కనుక ఏ ప్రపంచ సంబంధమైనటువంటి ఏ కార్యం అయినప్పటికీ వై కెన్ ట్రాన్స్ఫార్మ్ దట్ వర్క్ అండ్ వర్షిప్ భగవద్గీత విశేషం అదండది కేవలం ఒక ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకోవటమే కాదండది ప్రపంచం అంతా ఏమిటండి అసలు ఏమిటిది అంత భగవంతుల్లో ఉన్నటువంటి వస్తువు కదండి ఇప్పుడు రాత్రి కళ కళ ఎక్కడుందండి మేలుకున్న వాడి లోపల కల్పింపబడింది అదేవిధంగా ఈ జగత్తంతా భగవంతుల లోపల చూడండి మయాతం అని చూడండి సర్వం వ్యక్తమూర్త మస్తాని సర్వభూతాని కనుక మహనీయులు ఊరికి టైం పోగొట్టరండి ఎప్పుడు ఏదో విధమైనటువంటి డివైన్ ఆలోచనలోనే ఉంటూ ఉంటారు అది సతతం కీర్తయంతో మాం ఒక చిన్న దృష్టాంతం చెప్తే మీకు బాగా అర్థమవుతుంది జైన పురాణంలో ఒక చిన్న గాథ ఉందండి ఏంటంటే యుద్ధం రామాయణ కాలంలో యుద్ధం అంతా అయిపోయిందండి యుద్ధమంతా అయిపోతే శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం చేసుకున్నాడు చక్కగా రాజ్యకార్యాలు జరిగిపోతున్నాయి అప్పుడు అండి యుద్ధంలో వీరికి సహాయం చేసిన వారంతా చాలామంది వచ్చారండి వచ్చి స్వామి రామచంద్ర యుద్ధంలో మీకు చాలా సేవ చేసి పుణ్యం కట్టుకున్నాం శాంతి కాలంలో కూడా మీ సేవా భాగ్యం మాకు కలుగు చేయండి అని చాలామంది వచ్చి అడిగారండి అర్థమైందండి ఏమిటి ప్రశ్న యుద్ధకాలంలో మీకు సహాయం చేసినాం శాంతి కాలంలో కూడా మీ సేవ ఏదోటి సేవ ఇవ్వండి మాకు అని ప్రార్థన చేశారండి అప్పుడు రామచంద్రుడు మంత్రి గారిని పిలిచి మంత్రి గారు నాకు ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ రాయండి ఇల్లు ఓడవటం గుడ్డలు ఉతకటం విసి ఇవన్నీ రాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేయండి పాపం వారికి ఏదో సేవ అడుగుతున్నారు కాబట్టి మంత్రి గారు అట్లాగే పెద్ద లిస్టు రాసి వచ్చిన వాళ్ళందరికీ పనులు డిస్ట్రిబ్యూట్ చేశారు రామచంద్రుని యొక్క సేవా కార్యములు అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి పంచిపెట్టారు అందరికీ పంచిపెడుతుంటే అంత పూర్తి కావస్తున్నది అక్కడ సభ ఓం శాంతి అని విరమించబోతుంటే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అండి ఒక ఆయన ఎవరో తెలిసిన హనుమంతుడు హనుమంతుడండి ఆలస్యంగా వచ్చేసినాడు రామచంద్ర ఏమిటి ఇదంతా ఏమీ లేదు యుద్ధంలో సహాయం చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు శాంతి కాలంలో కూడా ఏదో సేవ కావాలన్నారు నాకున్న పనులన్నీ పంచాను నాకేమైనా మిగిలిందే అన్నాడు హనుమంతుడు మంత్రి గారు చూడండి యో అతి ముఖ్యుడే వారికి ఏదో చూడండి అంటే నో వేకెన్సీ అన్నాడండి ఆయన ఖాళీ లేదన్నాడు చూడండి మంత్రి గారు వీరు ముఖ్యులు కదా యుద్ధంలో ఎంతో సహాయం చేశారు వీరికి ఏదన్నా చూడండి సేవా కార్యక్రమం మళ్ళీ అంతా చూస్తే ఒక చిన్న సేవా కార్యం మిగిలిందండి ఏమిటంటే రామచంద్రుడు ఎప్పుడైనా ఆవిలిస్తే చిటిక చిటిక వేసే పని ఎవరైనా పెద్దవాళ్ళు ఆవిలిస్తే పక్కవాడు చిటిక వేస్తాడండి అదొక ఆచారం ఏ రామచంద్ర మీరు ఎప్పుడైనా ఆవిలిస్తే హనుమంతుడిని చిటికి వేయమనండి అన్నారండి ఎవరు మంత్రి గారు ఇది ఒక పెద్దలు దగ్గర పెద్దలు ఎవరైనా ఆవిలిస్తే పక్కవాడు చిటికి వేస్తాడండి అదొక ఆచారం రామచంద్రుడు ఆవిలిస్తే హనుమంతుడి చిటికి వేసే పని చేసుకున్నాడు చిన్నదైనా చాలు నాకు అదే పదివేలు హనుమంతుడు ఆనందంగా సంతో ఎప్పుడు హనుమంతుడికి ఈ కార్యం ఇచ్చారో రామచంద్రుడు మనస్సులో ఒకటి అనుకున్నాడు ఏమిటి తెలిసిన నేను ఆవిలిస్తే హనుమంతుడి చిటికి వేయాలి హనుమంతుడు ఎప్పుడైనా చిటికి వేస్తే నేను ఆవిలిస్తాను అని అనుకున్నాడు ఎవరికి తెలియదండి ఆ మాట హనుమంతుడు ఎప్పుడైనా చిటికి వేస్తే నేను ఆవిలిస్తానని అనుకున్నాడు ఎందుకంటే నేను ఆవిలిస్తే చిటికేసినప్పుడు నేను కూడా అట్లా చేయడం మంచిదని ఎవరికి తెలియకుండా మనస్సులో అనుకున్నాడు ఇక చూడండి హనుమంతుడు పోతున్నాడు అని పోతూ పోతూ నాకు ఇచ్చిన డ్యూటీ ఏమిటి చూడు నాకు ఇచ్చిన డ్యూటీ ఏమిటి రామచంద్రుడు ఆవిలిస్తే నేను చిటికి వేయాలి ఆయన ఎప్పుడు ఆవిలిస్తాడు నాకేం తెలుసు భోన్ చేస్తూ ఆవిలించవచ్చు నిద్రపోతూ ఆవిలించవచ్చు అర్ధరాత్రి ఆవిలించవచ్చు నేను డ్యూటీ సక్రమంగా చెయ్యాలి కదా మరి నేను చిటికి ఎట్లా వేస్తాను ఎప్పుడు ఆవిస్తారు తెలియదు కదా అని ఏం చేసినాడు తెలుసండి ఓ చెట్టు కింద కూర్చొని ఇరవై గంటలు చిటికి వేయటం మొదలు పెట్టాడు అండి ఇరవై నాలుగు గంట కంటిన్యూస్గా మీరు ఎప్పుడైనా ఆవిలించుకోండి పోండి దాని నుంచి వారు అండి వరుసగా ట్వంటీ అవర్స్ చిటికి కొడుతున్నాడు ఈ హనుమంతుడు చిటికి వేస్తే రామచంద్రుడు ఆవిలిస్తానని అనుకున్నాడు కదా చెప్పండి అది ఎవరికి తెలియదండి ఈ ఆంజనేయులు వారి చిటిక ఆకపో ఆపకున్న ఉన్నందువల్ల రామచంద్రుడు ఆని ఆవిస్తున్నాడు అండి తెలుసు ఇంకా మూత పట్టలేదు ఎందుకంటే ఈయన ఆపటం లేదు చిటికే రామచంద్రుడు ఆ అని చెప్పి నోరు తెరుచుకున్నాడు ఎవరికి కారణం తెలియదు అందరు వచ్చేసి ఏమిటంటే రామచంద్ర నోరు తెచ్చు అయ్యా మాట్లాడాలంటే నోరు ముయ్యాలి కదా అక్కడ చిటిక ఆపితేనే ఇక్కడ మాట్లాడతాడు అందువల్ల ఈ నోరు తెరుచుకున్నాడు పెద్ద డాక్టర్లు పిలుచుకొచ్చారండి అయ్యా రామచంద్రుడికి వ్యాధి వచ్చింది నోరు ముయ్యటం ఆయన అని చెప్పేసి అందరు రాష్ట్రంలో వచ్చి దీనికి కారణం కనుక్కోలేకపోయినారు ఆఖరి గురువుని పిలిచారు ఎవరు వశిష్ఠులు వారు వారు సర్వజ్ఞులు అన్నీ తెలుసండి అయ్యా మీరేం కంగారు పడవాకండి రామచంద్రుడిని నోరు ఎందుకు ముయ్యలేదంటే హనుమంతుడు అక్కడ చిటికి ఆపటం లేదు పంచి కొట్టి వారేస్తున్నాడు మీరందరూ వెళ్ళి హనుమంతుడిని ప్రార్థించండి చిటికి ఆపమని ఇక్కడ రామచంద్రుడు నోరు మూస్తాడు అన్న అందరూ బరిగెత్తికెళ్ళి హనుమంతు ఆంజనేయ అయ్యా కొంప మునిగిపోతుందయ్యా కొంచెం చిటికి ఆపండియ్యా నో డ్యూటీ ఇస్ డ్యూటీ అన్నాడంతే నాకొక డ్యూటీ ఇచ్చినారు ఆయన ఆవిలిస్తే ఎప్పుడు ఆవిలిస్తాడో నాకేం తెలుసు అని చేతి కొట్టి పారేస్తున్నాను అన్నాడండి అప్పుడు అందరూ వచ్చేసి హనుమ ఆంజనేయ ఇంకేదైనా పని మార్చుకుంటాం వారి సేవా భాగ్యం ఇంకేదైనా ఒకటి మీకు ఇచ్చి ఈ చిటికి ఇంకెవరికైనా ఇస్తామని చెప్పి అంగీకరింపచేసి నెమ్మదిగా చిటికి పని మార్పించారండి అప్పుడు రామచంద్రుడు శాంతించినాడు ఇదంతా ఎందుకు చెప్పినానంటే రామచంద్రుడు ఎప్పుడు ఆవిలిస్తాడో తెలియనప్పుడు హనుమంతుడు ఎటువంటి ఉపాయం అవలంబించాడో చూడండి ఇరవై గంటలు కొట్టడం మొదలు పెట్టేశాడు అదేవిధంగా యమధర్మరాజు ఎప్పుడొస్తాడో ఎవరికి తెలియదండి కనుక మహనీయులు ఏం చెప్తున్నారు సతతం బీ ప్రిపేర్డ్ ఆల్వేస్ అది ఎప్పుడు ఆపత్తు కలుగుతుందో ఎప్పుడు ట్రాజిడీ వస్తుందో ఎప్పుడు విపత్తు వచ్చి మీద పడుతుందో తెలియనప్పుడు బీ ప్రిపేర్డ్ ఆల్వేస్ కనుక సతతం భక్త ఉపాసతే ఇప్పుడు ఈ అధ్యాయంలో ఒక అద్భుతమైన సిద్ధాంతం చెప్తున్నారు ఏంటంటే చాలామంది ఈ కర్మకాండలో ప్రవేశించి యజ్ఞములు యాగములు ఇవన్నీ చేసి స్వర్గంలో ఉండే భోగాల్ని అనుభవిస్తామని చెప్పి పరిగెత్తుతున్నారండి కృష్ణ పరమాత్మ ఇష్టం లేదండి అయ్యా ఎందుకు ఈ కర్మకాండం ఇవన్నీ చేయటం స్వర్గంలో ఉండే భోగాలు ఏమిటి చెప్పండి స్వర్గం ఏమిటండి స్వర్గం మోక్షం పొందటానికి స్వర్గం ఉపయోగించదండి దేనికంటే అది ఇక్కడైదైనా పుణ్యం సంపాదించి కార్మి కర్మాలు దీంట్లో భోగాలు అనుభవించటానికి అంతే దివిదేవ భోగాన్ అంటాడు దివి దేవ భోగాన్ భోగములు అనుభవించడానికి ఎంతవరకు ఉంటారు పుణ్యం ఉన్నంత పుణ్యం క్షయం అయితే కింద పడిపోతారు పుణ్యే మత్స్యలోకం విశంతి ఏం త్రయీధర్మ మనో ప్రపన్నా గతాగతం కామ కామాలి కోరికలు గలవారు ఇట్లా తిరుగుతూ ఉంటారండి ఆ లోకం ఈ లోకం ఈ లోకం ఎక్కడికి పోవాలి మనం ఏ లోకానికి వెళ్తే తిరిగి ఇక్కడికి రావాల్సిన ప్రసక్తి లేదో ఆ లోకానికి వెళ్ళాలి ఏమిటి చెప్పండి మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం శాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగత పరమాత్మ దగ్గరికి వెళ్తే ఇంకా రావాల్సిన ప్రసక్తి లేదు మళ్ళీ వాడు పుట్టడండి పునరపి జననం పునరభి మరణం లేదు ఇతరమైన ఏ లోకాలకి వెళ్ళినప్పటికీ హి మస్ట్ రిటైర్డ్ బాధపడాల్సిందే కనుక శ్రీకృష్ణవరమాత్రయన ఈ కర్మకాండలు ఆపండయా ఏమిటి ఈ యజ్ఞ యాగాదులు ఏమిటి ఈ కామ్యకర్మలేమిటి ఈ చేసుకునే ఆఖరికి స్వర్గం ఏమిటి స్వర్గంలో ఏమిటి చెప్పండి తినటం తాగటం గంతులేయటం ఈ విషయ భోగాలు పశు పశువులు అనుభవించేటువంటి సుఖాలండి యానిమల్ ప్లెషర్స్ అది పెద్ద గొప్ప అండి మోక్షానికి అవన్నీ విఘ్నాలండి అందుచేత వాటన్నిటిని దూరీకరించి లేవండి నిష్కామ బుద్ధితో హృదయ శుద్ధి కోసం చక్కగా కార్యక్రమాలు చేయాలండి అనుకున్నాను శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు వచ్చిన కర్మయార్జున గతాగతం కామ కామాలే కోరికలు ఉన్నవారికి ఈ లోకం నుంచి ఇంకో లోక ఇంకో లోకం నుంచి ఇట్లా పోవటమే రావటం తప్ప ఏమి లేదయ్యా బాధ వస్తుంది చూడండి ఎక్కడికి వెళ్ళాలంటే తిరిగి రానటువంటి లోకానికి వెళ్ళాలి అది ఏది భగవంతుని యొక్క స్థానం ఏ ఆ బ్రహ్మభువనా లోకాహ పునరావర్తి అర్జున బ్రహ్మదేవుని వదరుకుని ఏం ఏ లోకానికి తిరిగి రావాల్సిందే ఆ బ్రహ్మభువనా లోకాహ పునరావర్తి అర్జున మాము కౌంతేయ పునర్జన్మన విద్య భగవంతుని దగ్గరికి వెళ్ళిన వాడు తిరిగి రాడు కనుక ఏదో చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానం పొంది లేదండి విషయభోగం నుండి దూరీకరించి మన హృదయాన్ని నిర్మలం చేసుకుని భగవంతుని పొందటం మంచిది కానీ ఈ కోరికలు కోరి ఆ స్వర్గానికి ఇక్కడికి అక్కడికి తిరగటం వల్ల ఏం ప్రయోజనం శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఒక వాక్యం చెప్తున్నారు కాబట్టి ఏం చేయగలనో అవన్నీ విరమించుకుని భక్తి అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉండండి అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ దానివల్ల ప్రయోజనం ఏమిటి మీ యోగక్షేమాలు నేను చూస్తాను అంటారు మీరు కనుక అనన్యమైనటువంటి భక్తితో భగవంతుని ఆరాధిస్తుంటే మీ యొక్క యోగక్షేమాలు నేను చూస్తానని హామీ ఇస్తున్నాడండి కృష్ణ పరమాత్మ ఇరవై శ్లోకం కంఠస్థం చేయండి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఈ అధ్యాయంలో అనన్యాశ్చిత పర్యుపాసతే యోగక్షేమం కొందరు అనుకుంటారు నేను ఏదో భగవంతుని ధ్యానం చేస్తాడనుకోండి మా కుటుంబాన్ని ఎవరో పోషించేది మాకు భోజనం ఎవరు పెట్టేది అని కొందరు అడుగుతున్నారండి భగవానుడు చెప్తున్నాడు మీరు హృదయపూర్వకంగా ధ్యానం చేయండి మీ యోగక్షేమాలు నేను చూసుకుంటానని చెప్పి హామీ ఇస్తున్నారు చూచలే టేక్ ది రెస్పాన్సిబిలిటీ మనం అనన్యమతితో చేయాలే కానీ ఇప్పుడు చూడండి పిల్లి పిల్లికి కనుక బిడ్డ పుడితే ఇక పిల్లి ఆ బిడ్డ యొక్క యోగక్షేమాలు ఇతరులు చూడరండి తల్లి చూస్తుందండి పిల్లి కోతి ఎట్లా కాదండి కోతికి బిడ్డ పుడితే బిడ్డ వచ్చి తల్లిని పట్టుకుంటే తీసుకుపోతుంది కానీ లేకపోతే బారేసిపోతుందండి కోతికి పిల్లికి ఇది భేదం అందుచేత ఈ రెండు కూడా మనం వేదాంతంలో దృష్టాంతాలుగా తీసుకున్నారు మార్జాల కిషోరన్యాయం సారీ భక్తి మార్గం ఎటువంటిదంటే మార్జాల కిషోరన్యాయం మార్జాలం అంటే పిల్లి పిల్లి కనుక బిడ్డ పుడితే యోగక్షేమాలన్నీ తల్లి జాగ్రత్తగా చూస్తుంటుంది నోటితో కరుచుకుని పుట్టలో పెడుతుంది అక్కడి నుంచి పుట్టలో ఇంకేదంటోనో పెడుతుంది కాపాడుతూ ఉంటుందండి కోతి అత్తా కాదు కోతి కనుక బిడ్డ పుడితే ఆ బిడ్డ తల్లి పొట్ట పట్టుకుంటే తీసిపోతుంది కానీ లేకపోతే పారేసిపోతుంది అండి కనుక మర్కటికి షోరం న్యాయం అది కాదండి మనకు కావాల్సింది మార్జాలకి షోరం ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు అనన్యాశితంతో మాం ఏ జనా పర్యుసతేయుక్తం వహా చూడండి ఎంత ధైర్యం చెప్తున్నారు భక్తులకి ఎట్లా మా కుటుంబం ఎట్లా నడుస్తుంది మా శరీరం పోషణ ఎట్లా జరుగుతుంది అనేక మంది సంశయగ్రస్తులుగా ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ డోంట్ మీరు హృదయపూర్వకంగా మీరు ధ్యానం చేస్తుంటే తర్వాత విషయాలు నేను చూసుకుంటాను అని చెప్పి మనకి చక్కగా ధైర్యం చెప్తున్నారండిది ఇప్పుడు ఇంకొక చిన్న విషయం అండి అయినా అర్జున పెద్ద నాకు నైవేద్యాలు పెట్టమని పెద్ద పెద్ద ఇవ్వమని నేను అడగను ఏ చిన్న వస్తువు సరే భక్తి నాకు సమర్పిస్తే ఆనందిస్తాను చూడు అది చిన్న ఆకైనా సరే ఒక నీటి బొట్టు అయినా సరే ఒక పండైన సరే భక్తితో కలవాలి అది పత్రం పుష్పం ఫలం తోయం ప్రయచ్చతే చూ భక్తితో ఇచ్చింది నేను చాలా సంతోషిస్తాను ఆ భక్తి కనుక మీరు ఎంత కొండంత ఇచ్చినా చూడండి అణ్వపి ఉపాహృతం భక్తై ప్రేమ్నా భూర్య మే భవే భక్తై భక్తులు చేత అణువు ఇచ్చినా కూడా ఇవ్వబడినా నేను సంతోషిస్తాను చూడు భూ చెప్పి మీరు గొప్పగా ఇంత ఇంత నైవేద్యం ఇచ్చిన అభక్తోపహృతం భక్తి లేనివాడు కనిపిస్తే నమే తోషాయ కల్పతే ఐఎం నాట్ సాటిస్ఫై నాకు తృప్తి లేదంటాడు కాబట్టి మనం ఇప్పుడు చూడండి బీదవాడు మీరు కొబ్బరికాయ కొడుతున్నారు కదా దేవుడికి ఎంత ఖరీదవుతుంది మూడు రూపాయలు కొబ్బరికాయ మూడు రూపాయలు బీదవాడు ఎట్లా కొడతాడు చెప్పండి కొబ్బరికాయ తినటానికే గతి లేకపోతే మూడు రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొంటాడా చెప్పండి మీరు కర్పూరం వెలుగుస్తున్నారు వాడు ఎక్కడ కొనగలడు అగరత్తులు వెలుగుస్తున్నారు తీర్థయాత్రలకు వెళ్తున్నారు అన్ని పుణ్యకార్యములు చేస్తున్నారు పాపం బీదవాడు ఎట్లా చేస్తాడు చెప్పండి మరి వాడు కూడా తరించాలి కదా కనుక శ్రీకృష్ణ పరమాత్మను అయినా మీ డబ్బు కాదు ప్రధానం మీ భక్తి పత్రం మీరు చిన్న ఆకిచ్చిన ఒక నీటి బొట్టు ఇచ్చిన భక్తితో ఇస్తే అదే పదివేలు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ పత్రం పుష్పం ఫలం తోయం భక్తహం భక్తుపరుతమశ్నామి ప్రయత ఒక భేదవాడు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు చూడండి పూజకై మా పుష్పాలు లేవునా ప్రేమాంజలు సమర్పించనుంది పుష్పాలు కొనాలంటే డబ్బు ఎక్కడిది దేవ అంటున్నాడు చూడండి పూజకై మా వీట పుష్పాలు లేవు నా ప్రేమాంజలు సమర్పించనుంటి నైవేద్యమిడమాకు నారికేళము లేదు హృదయమే చేతికందింటి గొప్పరికాయ లేదు గుండెకాయ ఇస్తాను అన్నారు చూడండి ఎంత భక్తితో చెప్పాడు పూజ నైవేద్యమిడ మాకు నారికేళము లేదు హృదయమే చేతికందింటి పాద్యం ములిటమాకు కన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి లోటు రానీయనున్నంతలోననే రమ్ము దయసేయుత్మపీ అమృత జరిచిందుని పదంకముల పైన కోటి స్వర్గాలు ములిపించుకొనుచు తండ్రి వేదవాడి యొక్క ఆవేదన చూడండి నేను ఎక్కడిచ్చేది తండ్రి నా హృదయాన్ని మీకు సమర్పిస్తున్నానంటాడు అదండి ముఖ్యంగా కావాల్సింది శక్తి ఉన్నవాడు ఏదో ఇచ్చుకోవచ్చు శక్తి లేని వాడు ఏమి ఇస్తాడు చెప్పండి కనుక భక్తితో మనం చేయటమే ప్రధానం సుజర ఎంత ఇచ్చినారు ప్రసాదం చూడండి ఎంత నైవేద్యం ఇచ్చినారు అనే క్వాంటిటీ కాదండి నేను ఎదురు చాలాసార్లు చెప్తున్నాను భగవంతునికి క్వాలిటీ అది మన యొక్క భక్తి అది ముఖ్యమైనది ఎంత ఇచ్చినాము అది కాదు ఏ విధంగా ఇచ్చినాము అది సుజర ఈ విధంగా చేసి ఒక చక్కని శ్లోకం చెప్తున్నారు ఓ అర్జున కేవలం ధ్యానమే కాదు ఎత్త ఇందా నేను చెప్పినాను చూడండి జనరల్గా ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా బ్రహ్మ అర్పణంగా దైవ కృష్ణార్పణంగా మనం చేసుకోవటం చాలా మంచిదండి అయితే కృష్ణార్పణం చేసేటప్పుడు దాంట్లో పాపం అనేటి ఎప్పుడు కలవకూడదండి చాలా పాపం కలవనటువంటివి ఆ చక్కని కార్యక్రమాన్ని భగవంతునికి అర్పణ చేయాలి పాప భూయిష్టమైనటువంటిది ఎప్పుడు కూడా మనం విరమించుకోవాలి మన హృదయంలో అటువంటిది లవలేషం కూడా ఉండకూడదు అండి ఎత్ కరోషిజుహోషి ఇప్పుడు భోజనం చూడండి అశ్నాసి అశ్నాసి అంటే భోజనం భోజనం అంతా పెట్టుకున్నాం అనుకోండి ఎవరిచ్చినారు దీన్ని అని ఒకసారి ఆలోచించాలి రేపు అధ్యాయం వస్తుంది నేను భూమిలో ప్రవేశించి సస్యములను ధాన్యమును వృద్ధి చేస్తున్నాను చెప్తున్నారు మీరు తిన్న భోజనం నేను జీర్ణం చేస్తున్నాను అని చెప్తున్నారు మరి అటునప్పుడు ఈ అన్నాన్ని భగవంతుడికి నివేదన చేయొద్దండి నాలుగవ అధ్యాయంలో ఇరవై శ్లోకం కంఠస్థం చేసి తీర్థం చేసుకుని బ్రహ్మార్పణం బ్రహ్మవ్యర్ బ్రహ్మాత్మ బ్రహ్మణాహుతం బ్రహ్మయువ గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఈ మంత్రం సరిగి నీళ్లు చల్లండి ఆ దైవ భావంతో నివేదన చేసి ఆ మిగిలిన యజ్ఞశేషం చూ మహాపవిత్రం రక్తం అంతా శుద్ధం అవుతుందండి కనుక ఈ విధంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు మనం చక్కగా అవలంబించుకొని డిసిప్లిన్ ఒక క్రమశిక్షణగా మన జీవితాన్ని తీసుకురావాలంటారు ఏదో మోటుగా జరిగిపోతున్నది తినటం తాగటం గంతులు వేయటం నిద్రపోవటం మళ్ళపోవటం ఆఖరి కన్ను మూయటం ఈ విధంగా వెంట ఏ వస్తుందో కొంచెం విచారణ చేయండి ఆ వెంట వస్తుంది ఇప్పుడు కష్టపడి రోజంతా ఏం సంపాదిస్తున్నారు ప్రాపంచికమైన వస్తువులు సంపాదిస్తున్నారు దీంట్లో ఒక్కటైన చిల్లి గవ్వ వెంట వస్తున్నదా చెప్పండి అది ఒక చిన్న దృష్టాంతం చెప్తాను చాలా అమోఘమైనటువంటి దృష్టాంతం అందులో చాలా ముమోక్షులకు అవసరమైనటువంటిది ఏమిటంటే పశ్చిమ దేశంలో ఒక మహారాజు ఉన్నాడండి ఆయన పేరు అలెగ్జాండర్ అది ఈ ఆసియా ఖండం దండెత్తాడండి దండెత్తి దేశదేశములు జయించుకుంటూ కొల్ల ఎవరు అలెగ్జాండర్ ఏనుగులు ఒంటెలు వీటి మీద కొల్లగొట్టిన డబ్బంతా వేసేస్తున్నాడు ఇది బంగారం వజ్రములు వైడూర్యములు ఇవన్నీ ఆభరణాలు ఈ ఒంటెల మీద ఏనుగుల వేసి తీసుకుపోతున్నాడు తన దేశానికి ఎవరు అలెగ్జాండర్ దారిలో ఆరోగ్యం చెడిందండి ఎవరికి అలెగ్జాండర్ గారికి ఆరోగ్యం చెడిపోయింది ఇక మిలిటరీ వాళ్ళందరూ ఆగిపోయినారండి టెన్స్ గుడారములు వేశారు ఎందుకంటే రాజుగారికి ఆరోగ్యం సరలేదు పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి సేవ చేస్తున్నారండి కానీ ఏమి ఆశ కలగట్టలేదండి రోజురోజు క్షీణించిపోతున్నదండి అలెగ్జాండర్ యొక్క ఆరోగ్యం బులెటిన్ వేస్తున్నారు బుల్లెటిన్ అంటే ప్రకటన అలెగ్జాండర్స్ టెంపరేచర్ హండ్రెడ్ అండ్ డిగ్రీలు అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది ఇంకా ఈయన ఉంటాడో ఊడిపోతాడు వేడి జాస్తిగా ఉంది టెంపరేచరు జ్వరం ముదిరిపోతున్నదని మళ్ళీ మరుసటి రోజు హండ్రెడ్ ఇది నూట ఐదు డిగ్రీలు టెంపరేచర్ ఈ విధంగా ఇంకా ఆశ వదులుకున్నాడు ఎవరు అలెగ్జాండర్ నేను బతకనని చెప్పి అనుకుని మంత్రి గారిని పిలిచాడండి మంత్రి గారు ఇంకా రేపో ఎల్లుండో నా జీవితం అంతమైపోవచ్చు మీరు నన్ను ఏం చేస్తారో నాకు తెలుసు నేను చనిపోయిన తర్వాత ఆచార ఒక కాఫీ కాఫీన్ అంటే శవపేటిక శవపేటికలో నన్ను పండబెట్టి ఊరేగించి శ్మశానానికి తీసుకోయి పాతి పెడతారు ఇది సహజంగా జరిగేటువంటి విషయం కానీ నన్ను ఊరేగించేటప్పుడు మీరు ఏం చేయాలంటే శవపేటికలో ఈ చెయ్యి ఎక్కడొస్తుందో ఈ చెయ్యి ఎక్కడొస్తుందో ఇటువైపు ఒక రంధ్రం ఇటువైపు ఒక రంధ్రం చేయండి కొయ్యపెట్టిలో ఏ నన్ను పండబెట్టండి నా శవాన్ని ఈ చేతులు మాత్రం బయట ఇట్ట చాచండి ఈ రంధ్రంలోని చేయి చేయి ఈ రంధ్రంలోని చేయి చేయి ఇట్ట చాచండి నన్ను ఊరేగించి శ్మశానానికి తీసుకుపోండి అక్కడ ఖననం చేయండి మంత్రి గారు స్వామి అనేక మంది ప్రశ్న అడుగుతారు ఇంతవరకు ఎక్కడ శవపేటకులో ఈ విధంగా చేతులు చాచింది లేదు మరి అలెగ్జాండర్ గారు ఏ కారణం చేత ఈ విధంగా చేస్తున్నారో మీరు కొంచెం దయచేసి చెప్తే మేము పది మందికి నచ్చ చెప్తామన్నారు అప్పుడు అలెగ్జాండర్ గారు నేను దేశదేశంలో కొల్ల కొట్టుకుని బంగారము వెండి ఇవన్నీ ఏనుగుల మీద ఒంటిల మీద తీసుకుపోతున్నాను జనులందరికీ ఒక అపోహ కలుగుతున్నది ఈ బంగారం ఈ వెండి నేను పరలోకానికి తీసుకుని పోతున్నానేవని చెప్పి కొందరు అనుకోవచ్చు ఖాళీ చేతులతో పోతున్నానని అందరూ తెలుసుకునుగాక అన్నాడండి ఈ చేతులు ఇట్లా చాచింది దేనికంటే ఎంత హ్యాండ్స్ అలెగ్జాండర్ ఈస్ ప్యాసింగ్ ఎంటీ హ్యాండ్స్ హోల్ వరల్డ్ అండర్స్టాండ్ అన్నాడండి జనులు అందరూ తెలుసుకొనిగాక నా చేతిలో ఏమీ లేదు చిల్లిగవ్వ చిల్లిగవ్వ కూడా లేకుండా పోతున్నానని చెప్పి తెలుసుకొనిగాక ఎంత చక్కగా చెప్పి అలెగ్జాండీ ఎంత కొల్ల కొట్టాడు కోట్లు కోట్లు డబ్బు అంతా బంగారం అంతా తీసుకుపోతున్నాడు చిల్లిగవ్వ వెంట వస్తున్నదా చెప్పండి లోకానికి ఎటువంటి బోధ చేసినాడు వచ్చి ఎవరైనప్పటికీ అటువంటి మహారాజా తీసుకున్నప్పుడు ఇంకా సామాన్యులు ఏం తీసుకుపోతారండి కనుక టైం అంతా ఈ విధంగా నాశనం చేయకుండా ఏది మన వెంటొస్తుందో ఆ పుణ్యం ఆ ధర్మం ఆ న్యాయం ఆ సత్యం దీన్ని కనుక మనం చక్కగా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే మనకి అన్ని సద్గతులు కలుగుతాయి చెప్పండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ నైనా నువ్వు ఏ కార్యం చేసినప్పటికీ దైవ భావనతో చేయండి భక్తి భావంతో కనుక చేస్తే భక్తునికి ఇంకా దుర్గతి కలగదండి సార్ భక్తునికి ఏ కాలంలో కూడా దుర్గతి కలగదని ఇప్పుడు హామీ ఇస్తున్నాడు అండి ఈ అధ్యాయంలో ఇది అండర్లైన్ చేసుకోండి నమే భక్తశ్ అండర్లైన్ అష్టాక్షరీ మహామంత్రం నా భక్తునికి దుర్గతి కలగదు అని గ్యారంటీగా చెప్పేస్తున్నాడు చూ మీరు భక్తిని ఈ సత్యమును ఈ ధర్మమును ఈ ఇటువంటి ఆధ్యాత్మిక విషయం మీరు అనుసరి ఆశ్చర్యలు పెడితే ఇక దుర్గతి కలగనే కలగదని సరే ఎక్కడికి వెళ్ళినా సద్గతిలో డిఫరెన్సే తప్ప దుర్గతి కలగనే కలగదని శ్రీకృష్ణ పరమాత్మకి ధైర్యం చెప్తున్నారు నమే భక్త ప్రణశ్చతి అది ఈ విధంగా చెప్పి ఎవరైనా ఒకవేళ పొరపాటుని పాపం చేశారనుకోండి ఏ గొంగ బాకండి ఏ నిరుత్సాహపడబాకండి ఏదో పొరపాటు గ్రహపాటో ఏదో కొన్ని కొన్ని వస్తుంటాయి అని అపిచే సుధురాచారో తె అర్జున ఒకవేళ మహా దురాచారం చేసినప్పటికీ మనస్సు మార్చుకుని ఏదో నేను పొరపాటు చేశానని చెప్పి ఇక మీదట కనుక మంచి దారిలోకి వస్తే వాని పేరు సాధు వాని పేరు పాపి అని అనద్దు అంటున్నాడు అండి శ్రీకృష్ణవరమాత్మ ఎందుకంటే ఈస్ కాండక్ట్ అది వారి యొక్క నైతికమైన వారి యొక్క జీవితాన్నే మార్చుకున్నారు ఆయన అపిచే సుధురాచార్ చూడండి అంటే చెడ్డ పని సు టీ చేసినప్పటికీ సాధురేవ సమంతి కనుకనే వివేకానంద డోంట్ హేట్ సిన్ అన్నారు డోంట్ హేట్ ది సెన్నర్ పాపిని మీరు పాపాన్ని కావాలంటే దూషించండి హేట్ సిన్ బట్ నాట్ దిస్ ఎన్నర్ అన్నాడు ఎందుకంటే పాపిలో కూడా దైవం ఉన్నారు పాపి ఈనాడు కాబతే రేపైనా మహాత్ముని యొక్క సాంగత్యం చే చక్కగా మార్చుకోగలడు తన జీవితాన్ని కనుకనే ఈ పాపులందరినీ కూడా వివేకానంద ఎట్లా సంబోధించారంటే ఓ డివినిటీస్ అఫ్ భూమిపై మూర్తి భవించినటువంటి చిన్మయ స్వరూపులారా అని చెప్పి సంబోధన చేశారు సిన్నర్ ఇట్ ఈస్ ఎ సిన్ టు మ్యాన్ ఎ సిన్నర్ అన్నాడు ఒక మానవుడిని పాపిని అనటమే పాపం అని చెప్పి చెప్పాడు వివేకానంద ఎందుకు చెప్పండి మహాత్ముని యొక్క సాంగత్యం వాడు పాపాత్ముడు మారిపోతాడు పుణ్యాత్ముడిగా మారిపోగలడు కాబట్టి ఎవరిని నిరుత్సాహపరచదు భగవద్గీత యొక్క సిద్ధాంతం ఏదండి ఏ ఎటువంటి వాడు భుజం తట్టి నాయన నాయన డోంట్ వరి ఏమి బాధపడద్దు ఈనాడు కాపై ఎప్పటికైనా మంచి దారిలోకి వస్తావు అని ధైర్యము బోధిస్తుందండి అది భగవద్గీతలో కొందరు ఏం చేస్తారు తెలుసు నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు అస్పృశ్యుడు నువ్వు అదృశ్యుడు పో అతి దూరంగా పో నువ్వు సొసైటీలోకి రావద్దు దేవుడికి దండం పెట్టకూడదు ఊళ్ళోకి రాకూడదు ఇటువంటి మాటలు చెప్తే వాళ్ళు ఏమైపోతారు చెప్పండి భగవద్గీతలో ఏం చెప్ అందరి ఉత్సాహం కలుగు చేస్తున్నదండి ఎటువంటి పాపైనా కూడా దేవుని దైవస్వరూపం ఉంది కదండి వారిలో వారు ఏదో అజ్ఞానం చేత కప్పబడ్డాడు లోపల దైవస్వరూపం ఉన్నదండి అది ఈ నాటికైనా అని చెప్పి ఆఖరికండి ఒక జనరల్ గా ఒక శ్లోకం చెప్పేస్తున్నారు అనేక సాధనలు చూడండి అది ఇలా చెప్పినారు మన్ మధ్యాజ్ మాం నమస్కొరు ఇది లాస్ట్ వర్షం చూడండి సాధన సాధన చేయబోతే ఎవరు ఉన్నతిని పొందలేరండి ఈ ఆధ్యాత్మిక విషయంలో సాధన అనేది చాలా ముఖ్యమైనది ఈ సాధన చేయకుండా సోమరిపోతూగా ఉంటే జీవితంలో ఎవ్వరూ కూడా ముందుకు రాలేరు కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదండి ఇటు విద్యారంగంలో కానీ ఇటు మిలిటరీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఎవ్వరూ ముందుకి రాలేరండి ఏది సాధన చేయకపోతే చక్కగా విషయాలను కూడా గ్రహించకపోతే చూడండి మన్ మనోభవ మద్భక్తో మధ్యాధ మాం నమస్కొరు కొన్ని సాధనలు చెప్తున్నారు పరిగెత్తేటువంటి మనస్సును నా ఎందు ఆధ్యాత్మికంలోనండి ఎంతసేపటికి సాధన నాయమాత్మ బలహీనైనర్బలుడై దుర్బలుడి చేత నిరుత్సాహం కలిగిన వాడి చేత సాధన చేయని వాడి చేత ఎప్పుడు ఆత్మ పొందబడదని చెప్పి ఘోషిస్తున్నాయండి శాస్త్రములన్నీ కూడా ఏదో ఒక సాధన చక్కగా మనస్సును జయించడానికి ఉపాయములు అన్వేషించాలండి సార్ పొద్దున్నే వన్ అవర్ ఆర్ టూ అవర్స్ కేటాయించండి ఈ డివైన్ అట్మాస్ఫియర్ కోసం ఈ ఆధ్యాత్మికమైన వాతావరణం కలుగు చేసుకోవాలండి ఆ టైంలో పారాయణ జపము ప్రార్థన పూజ ఆత్మ విచారణ ఇటువంటివన్నీ చక్కగా ఇప్పుడు జనకుడు ఆ విధంగా చేశాడని రాజ్యమును పరిపాలిస్తున్నా కూడా పన్నెండు గంటల లోపల నో పాలిటిక్స్ చూడండి జనకుడికి ఎంత డిసిప్లిన్ ఉంటే పన్నెండు గంటల లోపల మధ్యాహ్నం నో పాలిటిక్స్ అట్ ఆల్ ఎవరైనా వస్తే ఆఫ్టర్ ట్వెల్వ్ అంటాడు చూడు పన్నెండు గంటల తర్వాత రాజకీయం లోపల లేదండి ఈ లోపల ఏం చేస్తాడు మహాత్మును సేవించటం చక్కని గ్రంథాలు చదవటం ధ్యానం చేసుకోవటం ఇవన్నీ చేస్తుంటాడు ఈ విధంగా మనం కూడా ఒక డిసిప్లిన్ కనుక అలవాటు చేసుకుంటే సాధన కనుక చేస్తే చక్కగా సద్గతిని పొందడానికి అవకాశం ఉంటుందండి ఒక చోట ఒక చిన్న కథ చదివానండి వలయ విచిత్రంగా ఉంది చెప్తాను బ్రహ్మదేవుడు మనుష్యుడిని సృష్టి చేసేటండి సృష్టి చేసి భూలోకంలో వదిలేటండి ఎవరు బ్రహ్మదేవుడు పైనుంచి చూస్తున్నట్ట ఈ మనుష్యుడు ఎట్లా ప్రవర్తిస్తాడు అంటే ఆయనకు విచిత్రం గోచరించిందటండి ఎవరికి బ్రహ్మదేవుడికి ఏమిటంటే ఈ రెండు చేతులు ఒకే చోటు కదా సృష్టి చేసింది ఈ కుడి ఏ పని చేయాలన్నా ముందుకు వస్తున్నదట్టండి ఉత్సాహంగా నేను చేస్తాను నేను పట్టుకుంటాను ఈ కుడి ఉత్సాహంతో చూచాడండి ఎవరు ఎడంచేయి పరమ సోమరి ఒక్క పని తాకదండి ఎడంచి చూస్తున్నాడు వెనక్కి వెనక్కి పోతున్నది ఎడంచేయి చూసి రెండు చేతుల్ని ఆహ్వానం చేసేటండి తన లోకానికి చేసి ఆయనకి మాట్లాడే శక్తిని అనుగ్రహించి కుడి చేయి గారు ఆహా నేను చూస్తే ఎంత సంతోషం ఎంత సాహసం ఎంత ధైర్యం ఏ పని చేయాలని నేను ఉత్సాహంగా ముందుకొస్తున్నావు నీకు వరం ఇస్తాను ఏమిటంటే వరం పూజ చేసే అర్హత నీకు పో అన్నట్టండి పూజ చేసే అర్హత నీకు ఇప్పుడు కూడా చూడండి కుడిచేయి పూజ చేసుకుంటుందండి ఈ వరం ఇచ్చింది ఎవరంటే బ్రహ్మదేవుడు ఈ మాట అనగానే ఎడం చేయి స్వామి స్వామి అన్యాయం అన్యాయం రెండు చేతులు ఒకే చోటు సృష్టించి దానికి వరం ఇవ్వటం నాకేం ఇవ్వకపోవటం ఇది అన్యాయంగా ఉంది పోని వరం ఇవ్వండి గౌరవై నువ్వు పరమ సోమని బద్దకం సోమ ఏం పనికి ముందుకు రావు కాబట్టి నీకు అసలు వరం ఇవ్వలే సరే పోనీ వరం ఇవ్వకపోతే మీ నోటుకుండా ఏదైనా పని చెప్పండి నేను చేసుకుంటాను అన్నది అట్టండి అప్పుడు బ్రహ్మదేవుడు రోజు పొద్దున్నే నిద్ర లేవంగానే నీకు పని ఇచ్చాను చేసుకుంటూ ఉండు అన్నదాన్ని అట్ల ఇప్పటికి కూడా చేసుకుంటూనే ఉన్నదండి ఆ పని ఎడంచే చంబు తీసుకెళ్లే పని ఉండేది చూడండి పాడు పని వచ్చేసింది శిక్ష దీనికి వరం వచ్చింది దానికి శిక్ష పడింది అండి ఇప్పటికీ ఇది పూజ చేసుకుంటున్నది అది ఆ పని చేసుకుంటుంది అండి సాధన చేయకపోతే సోమరిగా ఉంటే ఇటువంటి శిక్షలు లభిస్తాయండి శ్రీకృష్ణ పరమాత్మ చక్కనిది ఆ లాస్ట్ వర్షం అండి కంఠస్థం చేయండి చాలా బాగుంది మనస్సు చూడండి నాకు దండం నమస్కారం చేయి చూడు సామాన్యం దారిపోయే వాళ్ళందరికీ దండాలు పెడుతున్నామండి మనం చెప్పండి ఉత్తరాలు రాసేటప్పుడు మన పై వాళ్ళకి ఏం రాస్తుంటాం యువర్ మోస్ట్ ఒబీడియంట్ ఒబీడియంట్ సర్వెంట్ అంటాం చూడండి సామాన్యమైనటువంటి వ్యక్తులకే ఇంత విధేయత మనం చూపినప్పుడు జగన్నాథుడైనటువంటి వారి యొక్క పాదములకి నమస్కరిస్తే తప్పేమిటండి వారి మీద మనకి వారి ఏంటల గ్రాటిట్యూడ్ కృతజ్ఞత మనం చూపిస్తే ఎంత మనకి ఎంత ఉపకారం చేస్తున్నారు కళ్ళు ఇచ్చినారు కాళ్ళు ఇచ్చినారు శరీరం ఆరోగ్యం ఇచ్చినారు ఎన్నో మనకు ఉపకారాలు చేస్తున్నారు కదా పొద్దున లేస్తే ఒకసారి నీ పాద కమల సేవయు అని ఎందుకు అనకూడదు చెప్పండి కనుక మాం నమస్కూరు ఆ శాశ్వతమైనటువంటి డివైన్ పవర్కి ఒకసారి దండం పెట్టాలి పరిగెత్తే మనసును వారు స్థాపించాలి మామే వైశ్యసి యుక్తమాత్మానం మత్పరాయణ ఆ విధంగా గనక చేస్తే కొంతకాలం వరకు అచిరకాలంలోనే మామే వైశ్యసి ఆ పరమాత్మ సాక్షాత్కారం అందరూ పొందగలరని ఈ అద్భుతమైనటువంటి తొమ్మిదవ అధ్యాయం సమాప్తం చేశారు హరి భవమానా సుదుడు భవమానా సుదుడు భట్టు మానా విలకూ నీనా మారూపములకు నీచే మంగళోరమనీనా రూపములూ నిజ జేజా మంగళోరమణి నాములూ నిజ జేజా సా చేత పురాణివాస సా చేస్రా పటాభిషేఖరి